ప్రార్థన చేస్తాం పరిస్థితులకు తండ్రి మీకు వందాలేసే గొప్పదేవం మీకే శృతులు సోత్రాలైన ప్రవ్వా ఈ యొక్క గడిష్ట కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి సమయానికి మీ యొక్క ప్రాంతాన్ని నడిపించినారు ఈ యొక్క స్థలాన్ని నడిపించినారు ఇది మీ స్థలం ప్రవ్వా మీరు మాకు మీకు ఎంతో వందనాలు మిమ్మల్ని స్థుతించి లాగినా మిమ్మల్ని గనపర్చులాగిన ప్రవ్వ ఈ యొక్క ప్రాంతాల మీకు ఎంతో వందాలు ప్రవ్వా నీతి సత్యాన్ని మేము వెతుకుతున్నాం ఓ ప్రభుత్వ నీతి రాజ్యాన్ని మేము వెతుకుతున్నాం ప్రభావ అన్నిటిలాగా మేము వెతుకుని చూపించాలా అనేకలు దాన్ని వెతుకులాగా మేమపడాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సరైన నాలుగవ కూరకు సంబంధించిన విషయాలు మరికొని మేము గణించబోతుండగా మీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రభావని జాగ్రత్తగా పరిశీలించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అందులో సత్యాన్ని గ్రహించి ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని ఏసు క్రీస్తు పరిశుద్ధించు తండ్రి ఐదవ తారీఖు జూన్ రెండు సంవత్సరం పోయిన వారం మనము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయంలోని ఒక వాక్యాన్ని గానిస్తున్నాం చూడండి ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఏడుగురిని కలిగిన స్త్రీ క్షీణించుచున్నది ఆమె ప్రాణము విడిచి ఉన్నది చూడండి క్షీణించుచున్నది విడిచి ఉన్నది ఒకేసారి జరుగుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షీణించుతున్నది క్షీణించినాకనే ప్రాణం విడవాలా కానీ వాటిని మనం ధ్యానిస్తున్నప్పుడు అందుకే దేవుని దృష్టిలో టైము ముందుకు వెనకలికి వెళ్తా ఉంటుంది అని శన్నిసర మనం చూసినాం సమరస్థిరితో మాట్లాడటప్పుడు ప్రభు అది ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేసి అమ్మా ఒక కాలము వచ్చిచున్నది తర్వాత అంటాడు ఇమ్మీడియట్లీ అది ఇప్పుడే వచ్చిన్నది అంటాడు అప్పుడు మనకి అర్థమైతే తన మైండ్ లో టైమ్ అంటే ఎట్లుంటానండి ఒక కాలం వచ్చిచున్నది అది ఇప్పుడే వచ్చిన్నది అంటాడు ఆ స్త్రీ తను మాట్లాడతా దృష్టిలో టైము ఎంత ముందుకు వెనకల్కి వెళ్ళిపోతుంటది వచ్చిచున్నది అంటే భవిష్యత్తులో అది ఇప్పుడే వచ్చిందంటే ఇప్పుడు ఉంది ఇక్కడ మీ దగ్గర ఉంది టైం కాబట్టి ఆయన దృష్టిలో టైము నాన్ లీనియర్ సైన్స్ లీనియర్ అంటే లీనియర్ అంటే ఒకదాని తర్వాత ఒక రష్టిలో టైము నాన్ లీనియర్ ఎందుకంటే దాన్ని సృష్టించిన వాడు ఆయననే కదా ఉదాహరణకి ఆదికాండంలో మనం చూస్తాం ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మీకంతా తెలుసా పగటికి సూర్యుని రాత్రి వేళ చంద్రుని నక్షత్రాలు పెట్టి అప్పుడు ఏం జరిగింది ఒక దినం అన్నాడు అన్నాడు దాని తర్వాత అతడు ఒక దినం అంటే అవి సృష్టించేంత వరకు దినం కాలేదా అవి సృష్టించేంత దినం లేదా సృష్టిలో ఆయన దృష్టిలో కదా బాగుంది విషయం అవి ఈ లోకంలోకి వచ్చేంత వరకు ఆయన దృష్టిలో టైం అనేది లేదు అందుకే అల్ఫాయో ఒమేగయో నేనే ఆయన ఎందుకన్నాడు ఆయన ఆయనకి టైం అంటూ ఉండదు అంతే కదా ఏం ఇంగ్లీష్లో చాలా బాగుంది ఏన్షియంట్ ఆఫ్ దేశ్ ఆయన పేరు మన ప్రభు పేరు ఏన్షియంట్ ఆఫ్ దేశ్ అంటే దినముల కంటే నుంచి ఉన్నవాడు పురాతన దినముల కంటే నుంచి ఉన్నవాడు అంటే అవి ఎప్పటివో మనకు తెలియదు కాబట్టి ఆయన దృష్టిలో టైము అనేది లేదు మన దృష్టిలో టైం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే ఆ సూర్యుని చంద్రుని సృష్టించిండో టైం స్టార్ట్ అయింది అది మనం అక్కడ అర్థం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఆయన దృష్టిలో టైం అనేది ముందుకు వెనకలు పోవచ్చు ఆయన ఒకసారి యువహన్సు వార్తలు మనం చూస్తాం ఆయన శిష్యులను ముందుగానే పంపించేస్తాడు మీరు వెళ్ళిపోండి నేను తర్వాత వస్తాను అంటాడు కానీ వాళ్ళకంటే ముందే వచ్చేసింది ఎట్లా వచ్చినా చెప్పండి యోహాన్సు వార్తలు చూపిస్తానండి మీకు ఐదొట్టెలు రెండు చేపలకు సంబంధించిన బోధ ధ్యానించినప్పుడు చూస్తాం మీరు ముందుకు వెళ్ళిపోండి నేను మీ తర్వాత వస్తా అంటాడు వాళ్ళు దొరలెక్కి వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా దిగకపోతే అని ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు వాళ్ళని ఎదుర్కొంటాడు నువ్వు ఎప్పుడు వచ్చినా ప్రభు ముందే మాకంటే ముందే అంటే అనే టైం ముందుగానే కలిగి ఆయన ఇష్టం అది ఆయన ఇష్టం అది ఎందుకంటే ఆయన తయారు చేసేదాన్ని కానీ మనము టైంలో ట్రాప్ అయినాం ఎప్పుడైతే ఈ లోకంలో పుట్టినామో మనం ఆ టైంలో ట్రాప్ అయినాం అందుకే ఎవ్రీ ట్వల్వ్ మంత్స్ కి మనలో మన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి మన బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ టైం స్టార్ట్ అయింది మనం పుట్టిన వెంటనే మన లైఫ్ కి టైం స్టార్ట్ అయింది అంటే డే బై డే డే బై డే టైం తెలియత ఉంటుంది అని మనం భయపడం వయసు అయిపోతుంది అని భయపడం ఎందుకంటే రాబో తినాలి చాలా భయంకర కరెక్టే కానీ మనం భయపడడం ఎందుకంటే మనం ఆల్రెడీ ఎఫ్ఎస్ఏ రాష్ట్రపతి గల దేవుడు మాట్లాడి మనతో నే రోజు ప్రస్తుతము మనము డైబెలిస్ట్ లో ఉన్నాం అక్కడ ఉన్నాం మన శరీరం ఇక్కడ ఉంది కానీ మన జీవం మన ఆత్మ అక్కడ ఉంది ఆయనతో పాటు పెట్టుకున్నాడు ఆల్రెడీ మనం ఎప్పుడో భవిష్యత్తులో కూర్చుంట పోతున్నాం మనం అందరూ కానీ ఆ వాక్యం చెప్తుంది మనం ఆల్రెడీ అక్కడ ఉన్నాం అక్కడ కూర్చుంటే పెట్టేసింది ఆల్రెడీ మనల్ని అంటే ఈ దశలు మీరు ఊహించుకోవాలి మీ హృదయంలో ప్రస్తుతము మనం మన ప్రభుత్వ పట్టున్నాం కాబట్టి నీ జీవితం ఎక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు ప్రభుత్వ అంటే ఎంత పరిశుభం ఎంత జాగ్రత్తగా ఉండాలా అంత ఈజీగా తీసుకురండి కాదు సేవ జీవితం ఒకసారి ఈ వాక్యం దిగేసి వాడు పోయినాక రొటీన్ లైఫ్ పడినప్పుడు అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు మనం ప్రస్తుతం ప్రతి దశలో ఆయనతో పాటు అక్కడ నివసిస్తున్నాం అన్న విషయం జ్ఞాపకం తీసుకువెళ్ళా సియోను పర్వతం మీద గొడపిల్లతో పాటు మనం ఉన్నాం ఆయన ఎక్కడ వెళ్తామని అక్కడ వెళ్తున్నాం ఆ సత్యంలో మనం ఉన్నాం అన్న విషయం నువ్వు గ్రహించగల లేకపోతే లైఫ్ ని ఈజీగా తీసుకుంటాం మనం తీసుకోవడానికి వీళ్ళే మనం ఈ సైకిల్ నుంచి బయటికి రాబోయే కాలంలో మనం ఉన్నాం అది అసలైన జీవితం ఇది కాదు ఈ శరీరంలో ఉన్నంత వరకు కంఫర్టబుల్గా మనం కానే కాదు అందుకే దౌర్భాగ్యమైన ఈ శరీరం నుంచి నాకు ఎవరు విడుదల కల్పిస్తారని అన్నాడదే అయినా పౌలు ఇది దౌర్భాగ్యమైన శరీరం దాని నువ్వు అలంకరించుకొని డెకరేట్ చేసుకున్నంత మాత్రమే అది మంచిగుంటుంది కాదు కదా దాని నుంచి ఎప్పుడు విమోచన కలుగుతుందా అన్న ఆసక్తి కలిగిన ఎంత ఆసక్తి ప్రభుత్వం లీనం కావాలా ఒకరోజు ఆయన సన్నిధిలో నివసించాలా ఆయనతో పాటు అనేది ఆసక్తి చాలా ఉంది అందుకే బ్రతుకుంటే క్రీస్తే చావు అయితే నాకు మేలు ఒకవేళ ఈ లోకంలో బ్రతుకుతున్నాడు అంటే క్రీస్తు బ్రతుకుతున్నాను చావు చాలా మేలు అంటే చావుని లెక్క చేయలేదు సేవ జీవితంలో అంతగా ప్రారంభించిన వాళ్ళు ఆయనతో పాటు నివసించడం మనం అక్కడ ఆలోచించాలి ఇంకెంతకాలం ఇంకెంత కాలం ఉంటుంది ఈ లోకంలో కదా అంటే నేను మీరు త్వరగా వెళ్ళిపోమో నేను చెప్తే నేను మనకు అద్దరికి ఒక పని అప్పగించి పని ముగించుకోవాలా నువ్వు నిజంగా పని చేస్తున్నావా ఫస్ట్ పైంట్ అది నువ్వు పని చేస్తున్నావా లేక రొటీన్ లైఫ్లో ట్రాప్ అయిపోయినావా నిష్ఫలం కదా చాలా మంది చూసిన రిటైర్ అయినాక వాళ్ళు సేవ చేస్తుంటే నేను చాలా రిగ్రెట్ అవుతున్నా బ్రదర్ నాకు ఈ సత్యం ముందే అర్థమైంటే నేను నా కాలం నుంచో నేను చేసేవాడిని పాడి మోసేవాడిని ఆ వాక్యం విన్నారు కూడా మళ్ళా సరే నేను మీకు ఎప్పుడు రిజైన్ చేసి జాబ్స్ ఫుల్ టైమ్ పార్ట్ టైం ఇట్లాంటి కాన్సెప్ట్ లేదు వైవల గుర్తు చూపించాయి సార్ నువ్వు ఆయన చెప్పిన నువ్వు పనం నేను ఫుల్ టైం తాను పార్ట్ టైం అంటే లేనే లేదని కాబట్టి ఆయన ఆరాధించే వాళ్ళు ఆయన సేవించే వాళ్ళు వినయంతో భయభక్తులతోని ప్రీతికరమైన సేవ అదే క్రైటీరియా సేవా జీవితానికి క్రైటీరియా నువ్వు ఎట్లా చేస్తున్నావు కాదు లక్షలాది ప్రజలు నీ వాటినని అది కాదు కోట్లాది ప్రజలు నీ వలన నీ ప్రార్థన వలన స్వస్థతలు పొందుతున్నాడు కానే నువ్వు వ్యక్తిగతంగా వినయ వైభక్తులు కలిగి ఆయన కొరకు ప్రీతికరంగా సేవ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆ క్రైటీరియా నువ్వు డిఫైన్ చేసుకోవాలి చాలా మంది బలహీనత ఏం తెలుసా నా సేవలో ఎంతమంది అద్భుతాలు చూస్తున్నారు నా సేవలో ఎంతమంది స్వస్థతలు పొందుతున్నారు నా సేవలో ఎంతమంది దయ్యంలో విడిచి వెళ్లిపోతున్నాయి అదిగా క్రైటీరియా నీ సేవ అదిగానే కాదు క్రైటీరియా నీ సేవ వ్యక్తిగతంగా నువ్వెట్టున్నావు ఆయనతో పాటు చాలా మంది ఇంత పొద్దున్న సేవలు ప్రార్థనలు సేవలనే చేస్తున్నావు అని సమర్థించుకుంటున్నావు కానీ వ్యక్తిగతంగా నువ్వు ఇంటికి పోయి ప్రార్థన చేసినవా ఒక గంట సేపు అది మర్చిపోద్దు మనకు నా సేవలో నేను ప్రార్థన చేస్తే ఎంతమంది అద్భుతాలు చేస్తారు ఎంతమంది ససలు పొందుతున్నారు ఎంతమంది రక్షలు పొస్తారు అది జస్టిఫికేషన్ కానే కాదు వ్యక్తిగతంగా నువ్వు ఇంటికి పోయి తలుపేసుకొని రహస్యంగా నువ్వు నీ ప్రభువు సంభాషించుకున్నారా నువ్వు ప్రార్థన చేసినావా ఆ ప్రభు ఎందుకంటే నీకు చాలా అవసరం మరి సేవా జీవితంలో ఉన్న ఇంకా అవసరం గంటలు గంటలు మనం ప్రార్థన ఉండాలా సమర్థించడం తెలియదు నేను సండే వర్షకు సండే చర్చిలో వాక్యం చెప్పాడు కదా ప్రార్థన చేసినా అది నీ కొరకు కాదు నువ్వు చేసింది నువ్వు ప్రజల కానీ వ్యక్తిగత నీకు అవసరం సేవ జీవితంలో అక్కడనే అందరం పడిపోతున్నాం మనం కాబట్టి ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూపిస్తుండే ప్రభు ఏడుగురిని కలిగిన స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు అటువంటి ఘట్టము మనకి ఎక్కడ కనిపించదు బైబుల్లో అటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించదు ఏడుగురిని కలిగిన స్త్రీ సడన్లీ చూడండి ఆ ప్రవచనం కూడా పైన ఉన్న వాక్యం వేరే సడన్లీ వస్తుంది ఆ వాక్యం తొమ్మిదవ వచనము సడన్లీ వస్తుంది కాబట్టి ప్రవచనము ఆ రీతిగానే ఉంటది హెచ్చరిక సడన్లీ వస్తుంది కాబట్టి ఏడుగురిని కలిగిన స్త్రీ క్షీణించున్నది అన్నప్పుడు ప్రకృతి సహజంగా చూసిన ఇంత కాలం కదా కానీ ఇది ఆత్మీయమైనదన్న విషయం మనకి ప్రభు చూపిస్తున్నాడు నేను చాలా కాలం కిందనే కానీ మనకు ఆ టైం వస్తుంది గణించే టైం కానీ ఇప్పుడు టైం ఎందుకంటే తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభం కాలము వచ్చి చూన్నదా వచ్చి ఉన్నది ఆల్రెడీ ఇంగ్లీష్లో పదం వాడతాం వచ్చి ఉన్నది అంటే ఆల్రెడీ వచ్చింది అని అర్థం అంటే తీర్పు స్టార్ట్ అయిపోయింది లేదు బ్రదర్ భవిష్యత్తులో రాబోతుంది బ్రదర్ కొంతమంది ఇంకొక టెన్ ఇయర్స్ అవుతుంది కదా నాతో పాటు ఆయన అంటాడు కజిన్ ఆయన అంత త్వరగా ఏం రాడు అంటున్నాడు నేను ఎట్లా ఎట్లా చెప్పగలడు మీరంటే ఇంకా చాలా పనులు కదా మనకి అవన్నీ చేసుకున్నారు కదా మనం అంటున్నాడు ఏం పనులు ఇల్లు కట్టుకుంటున్నావు కుటుంబాన్ని స్థిరపరచుకుంటున్నావు ఇది ఆ పనులు అవి ఏ రూపకంగా లెక్కకు రావు కదా ఆ పనులు దృష్టిలో ఆయన దృష్టిలో ఈ సెక్యులర్ లైఫ్ కౌంట్ కాదు నువ్వు ఆఫీస్ ఎన్ని గొప్ప పనులు చేసినావు అవి కౌంట్ కావు నువ్వు ఎన్ని బిల్డింగ్స్ కట్టినది కౌంటే కదా నువ్వు ఎంత ఆస్తితో పంపించినావు దాన్ని లెక్క కూర్చున్నాను అంటే అవన్నీ పనికిరాని అన్న విషయం దాన్ని ఆర్థించకుండా ఇలా ఒక సమకూర్చుకున్నావు కానీ ముందుగానే చెప్పింది లెక్కకి రావు నువ్వు చేసుకున్నంత మాత్రాన్ని లెక్క రావు ఏం లెక్కకు అందుకే మనం పాతటి పంధ కాలంలో ఒక వాక్యాన్ని ఎన్నిసార్లు ధ్యానించినాం యాచకులకు సంబంధించి దేవికాండంలో మనం ధ్యానించిన కొంతకాలం ఏదట యాచకుడు ఏం చేస్తాడు సంవత్సరానికి ఒకసారి ఆ మందిరంలోకి వెళ్ళినాక ప్రజలందరూ ఆ పంట తీసుకుని వస్తారు యాచకుని దగ్గరికి పంట తీసుకొచ్చినప్పుడు ఆ పనలు పనలు పనలు వాటి కంకులు ఉంటాయి కదా ఇట్లా కట్ట దేవుని సన్నిధిలో అలాడించేవారు వెన్నులు పనలనే ఉంది పనులు వాటి పైన వెన్నులు ఉంటాయి ఇట్లా పట్టుకొని దేవుని సన్నిధిలో అలాడించేవాడు యాజపుడు అనేవాడు అక్కడి నుంచి ప్రభు మనం చూపించిండు చివరికి మనం అయిన సన్నిధి పోయినప్పుడు మనం కూడా పనల్లను తీసుకొని పోవాలి అక్కడికండి అనే సన్నిధిలో నువ్వు ఈ లోకల్ ఏం చేసిన ఎంత సేవ చేసినవారు ఎన్ని వాక్యాలు పెట్టినవారు ఎన్ని రికార్డింగ్స్ ఇంటర్నెట్ లో పెట్టుకున్నావు తానే కాదు ఎన్ని ప్రింట్అవుట్స్ తీసుకున్నది అసలే కాదు ఎన్ని సార్లు ఈ వాక్యం చేసినది కాదు నువ్వు ఎన్ని పనులు తీసుకుని వచ్చిన సన్నిధికి ఎన్ని విత్తనంలోని సంపాదించుకున్నావు ఆయన సన్నిధి పోయినప్పుడు అవి ఒక్కటే తీసుకుపోతావు పరలోకానికి ఈ లోకం నుంచి ఏమీ తీసుకుపోలేదు కానీ క్రైస్తవ సంఘము అవి మర్చిపోయినాయి ఆ విషయాలు ఎప్పుడో మర్చిపోయాయి పాత నిబంధన కాలంలో ఉన్నాయన్ని నీడ నిజస్వరూపము ప్రభులం ఉంటాయి కాబట్టి నీడ అంటే నిజంగా పనలే అవి నీడ అవి నిజస్వరూపం కావాలి నిజస్వరూపం ఏంటంటే విత్తనం అనేది విశ్వాసకి సాదృష్టమని మనం కళ్ళం బైబుల్ అంటేనే అది అర్థం కదా కళ్ళం అంటేనే కళ్లంలో నూర్చబడిన ధాన్యం అని అర్థం కళ్ళం బయట చెత్తగాల్చి వేస్తారు కాబట్టి కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యం లాగా మనం ఉండాలా అంటే మంచిగా క్లీన్ చేయబడి పొట్టు తొలగించబడి మంచిగా కడగబడిన విత్తనం వలె అది కళ్ళంలో భ దాని మీద ఉన్న తొక్క అంతా బయటపడవే పడుతుంది నీ మీద ఉన్న తొక్కు తు తీసేసుకోవాలా ప్రతిరోజు నీ మీద ఎంత మలినం ఉంటా దాని నుంచి నువ్వు బయటపడతా ఉంటనే అప్పుడు నువ్వు కళ్ళలో ఉండే విత్తనంలాగా తా లేకపోతే నువ్వు నూర్చబడలేదు నీ మీద ఇంకా తొక్క ఉన్నదన్నట్టు తొక్క నేను కొన్నిసార్లు నేను నా జ్ఞాపకం అందించ ఎప్పుడన్నా అమ్మ బియ్యం ఏ రాళ్ళు ఏరమని నన్ను నేను బియ్యం రాళ్ళు ఏడుతుంటే అట్లా ఒట్లు వస్తాయి పోలీసార్ ఒట్లు నేను చేసి ఊరికి ఎట్లా నమ్ముతాను బట్ ఇక్కడ చూస్తాను రఫ్ రఫ్గా అది చాలా రఫ్గా ఉంటుంది ఒట్ తేజ్ కొట్టది పైగా దాని ఇట్లా కరెక్ట్ కొట్టిగా దాని నుంచి విత్తనం దినికి డాక్టర్ విత్తనం ఉండదు నీకు తెలుసు అది కాల్ ఎంపీ లోపల ఎంపీ ఏముండదు అది బట్ చూడడానికి విత్తనం లాగానే ఉంది కానీ దాని లోపల ఎంపీ లేదు దాని లోపల లేదు విత్తనం బయట తొక్క ఉంది కానీ లోపల విత్తనం లేదు అట్లుండద్దు మనం తొక్క బయట పడవే పడుతుంది ఆయన చాట ఆయన చేతిలో ఉందంటోహాను చాటలో నువ్వు విత్తనాలు వేసి గాలికి ఆరా ఎగరబడితే ఏమైతుంది తొక్క తలంబ పడుతుందా బయటపడాల్సిందే కళ్ళం బయట ఈ లో విత్తనాలు కూడా అంతే అవి బయటపడిపోతాయి అసలైన విత్తనము కళ్ళం లోపల పడుతుంది గాలికి అవి ఎగిరిపోతాయి అందుకంటే ఆయన యుగ సమాప్తిలో కలంలో జమేసుకుంటాడు తన విత్తనాలని తొక్కని బయటపడేసినాక ఆ అగ్నితో వాటిని కాలుస్తాడని ఉంది వాక్యం మన యూహాను బాక్ తీసుకుని చెప్తారు ఆ విషయం గురించి కాబట్టి క్రైస్తవ జీవితము ఈ రోజు ఏ ఉంది అంటే నేను జనలైజ్ చేసి చెప్పాను ఎందుకంటే ప్రభు మనకు చూపించిన విధానంగా యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘము మూడు గుంపులుగా విభజింపబడింది నాలుగవ ఎప్పుడు వాళ్ళతో పాటు ఉండదన్న విషయం మనం వినిసలే గనిచ్చాం ఆ రీతిగా చూపితే నాలుగు గుంపులు అది కానీ ఎప్పుడు మూడు గుంపులు లోపలనే ఉంటాయి నాలుగో గుంపులు ఎప్పుడు బయట ఉంటుందని చూపించాయి మనకు ప్రభు ప్రభావాలలో చూపించిండు ప్రత నిబంధన వాక్యాలలో చూపించిండు ప్రతి ఉపవనంలో చూపించింది అది సీక్రెట్ మనకు బయలుపరిచింది దేవుడు అనేసి మనం మన దగ్గర జాగ్రత్తగా పెట్టుకోలేదని మనం అనేకలకు పంచుకుంటున్నాం స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తుండే ధృవీకరించే వాళ్ళు తృునీకరిస్తున్నారు తృవీకరించింది మనం కించపరిస్థితులు ప్రేమతో ఆదరించడానికి ప్రయత్నిస్తున్నాం సరే మనకు తోచిన కాడికి మనకు అర్థమైన కాడికి మనం విశదీకరించడానికి ప్రయాసపడుతున్నాం కొన్నిసార్లు మనం కూడా విశదీకరించలేం ఎందుకంటే అర్థం చేసుకోవాలా ఇవి నీకు అనుగరించబడి వారికి అనుగరించబడలేదు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు స్వీకరిస్తానంటే వాళ్ళకి అనుగరించబడలేదు అంతే సింపుల్ నువ్వు ఎంత స్టగల్ పడ్డా వారికి అనుగరించబడలేదు అంతే సో ఎందుకు వాళ్ళు ఆల్రెడీ తీర్మానించుకున్నారు ఆ గుణానికి నువ్వు ఆల్రెడీ తీర్మానిస్తున్నావు ఏ గు కాబట్టి నీ తీర్మానికి తగ్గినట్లు అవి నీకు బయలుపరచబడతాయి అంతే కాబట్టి క్రైస్తవ సంఘము యుగ సమాప్తి కష్టపడికి ఎట్లా తయారైందనేది మనము లూకావార్తలు ఎన్ని సార్లు చూసినాము మన ప్రభుత్వం ఉపల రీతిగా ఆదివారం కూడా మనం చూపించిన పల్లవరాజం ఏ రీతి ఉందని మత్సవార్త ఇరవై ఐదాదంలో మేము అక్కడ గుంటూరు ప్రాంతంలో ఒక పబ్లిక్ మీటింగ్ పిలిస్తే పోయినాము ఏడున్నర ఎనిమిది గంటలకు కావలసిన మీటింగ్ పది గంటలకు అయింది మీటింగ్ అంతేనా పది గంటలకైందా టెన్ ఓ స్టార్ట్ అయింది కదా టెన్ స్టార్ట్ అయితే లెవెన్ లెవెన్ వరకు పోయిందా వాక్యం సరే అక్కడ మత ఇరవై అయిదవ తధ్యాయంలో దేవుడు మంత్రులు మాట్లాడిన అక్కడ పర్లోకి రాశిని దేనితోని పోల్చాలా అని స్టార్ట్ చేస్తాడు వాక్యం మన ప్రభు పర్లోగు రాజని దేంతో పోల్చాలా పది మంది కన్యకలను కన్యకలతో పోల్చబడింది అంటాడు అక్కడ అంటే పర్లోగు రాజ్యము పది మంది కన్యకలతో పోల్చబడింది అందులో ఐదు మందికి బుద్ధి ఉంది ఐదు మందికి బుద్ధి లేదన్నాడు ఐదుగురికి బుద్ధి ఉన్నది ఐదుగురికి బుద్ధి లేదన్నాడు అంటే రాజ్యంలో బుద్ధి ఉన్నారు బుద్ధి ఉన్నారు దాని తర్వాత వాళ్ళంతా కన్యకలే అంటే ఆయన కొరకు సమర్పించబడ్డ వాళ్ళే రక్షణ అనుభవం ఉన్న వాళ్లే ఆయన కొరకు కన్యకగా పరిశుద్ధంగా భర్త కొరకు కాబోయే భర్త ఎదురు చూస్తున్నా పెళ్లి కుమార్తెలాగా ఉన్నది అని మనకు మాట్లాడే ప్రభు కానీ ఆయన రావడం ఆలస్యం చూసి పది మంది కునికి నిద్రించింది బుద్ధి గలవాడు కూడా నిద్రించాడు బుద్ధి లేని వాళ్ళు అన్న విషయం కూడా మాట్లాడింది దేవుడు ఆ సడన్లీ నాకు మైండ్ క్లోజ్ అయిపోయింది కరెక్టే కదా బుద్ధి ఉండి కూడా నిద్రపోయిన వాళ్ళు కునికి నిద్రించడం అంటే ఆలస్యం అయింది కదా ఇంకెప్పుడు వస్తాడే ఒక పాస్ వర్ ఉంటున్నాడు రఫ్లీ ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఇంకో థర్టీ ఇయర్స్ రావచ్చు తా మీ దృష్టిలో టైం అట్లే ఉంటుంది ఇంకొక ట్వంటీ ఇయర్స్ అంటే లీని థింకింగ్ నా దృష్టిలో ఈ చిన్నలో రావచ్చు ఆయన మనం అడుగు పెట్టకముందు బయటికి రావచ్చు ఈ వాక్యం కంటిన్యూ కాకముందే కంప్లీట్ కాకముందే రావచ్చు ఎనీ టైం రావచ్చు అది చెప్పి అరితిగా ఒక వార్త అన్నాడు కుమారుడు కూడా తెలియదంటే కదా ఆయన వచ్చే టైం గురించి ఆయన దేవుడు ఆయనకి ఎందుకు తెలియదు ఆ ప్రశ్న ఇస్తున్నాను మీకు కూడా ఇస్తారు కొంచెం ఇటువంటి ప్రశ్నలు మీకు వస్తావు మళ్ళీ కుమారుడు ఆయన దేవుడు కదా ఆయన తెలియదా ఎప్పుడు రాబోతుండో నేను చెప్పను నిజంగా తెలియదా అడిగిన వాళ్ళకి చెప్పలేదా కావాలని కొంతమంది అడిగిన రా నేను ఎప్పుడు వస్తాం తిరిగి వాపస్ ఈ కాలం ఎప్పుడు ముగిస్తుంది అంటే ఆ దినం గురించి ఎవడికి తెలియదు తండ్రికి తప్ప కుమారుడిని కూడా తెలియదు అని చోటు తెలిస్తే వాళ్ళు అడుగుతున్నా ఆయన ఎందుకు చెప్పలేదు ఆయన కష్టంగా తెలిసింది తెలియదు చెప్పండి కుమారుడు తెలుపుకుని ఎందుకంటే తండ్రి కుమారుడు పరుషాత్మం ఒక్కడే అన్న విషయం మనకి ఎప్పుడో కాబట్టి తండ్రి తనంతట తానే మనకు ఒక సూచక్రియ కనవరుచును తండ్రి తనంతట తానే ఈ లోకంలోకి రాబోతున్నావు అన్న విషయాన్ని మనం చూపించండి అవన్నీ విషయాన్ని సరే మళ్ళా మనం పోతే టోటల్లీ డివేట్ అయిపోతాం మన వాక్యం ఇక్కడ మటుకు ఏడుగురిని కలిగిన స్త్రీ క్షీణించుచున్నది అని సడన్లీ అది ఆ స్త్రీ క్షీణించుచున్నది ఆమె ప్రాణము విడిచి ఉన్నది అని ఎందుకనాల బాగా అర్థం చేసుకోండి అంటే ప్రాణం కూడా విడిచిపెట్టింది ఇప్పుడు చెప్పాను స్త్రీ అంటే ఉపమనరీతిగా క్రైస్తవ సంఘానికి సాదృష్టం స్త్రీ పాత నిబంధన కాలంలో కూడా ఇస్యల్ పిల్లలకి స్త్రీ అని ఉంది ఎందుకంటే ఆయన రోమి రాష్ట్ర పత్రికలో వచ్చినప్పుడు పదకొండవ ఆధ్యాక వచ్చినప్పటికీ నాకు మొదటి భార్యలాగున్నారు అని చెప్తాడు కానీ నన్ను విడిచిపెట్టింది అని అందుకే హుషే గ్రంథం మనం గెలిచినప్పుడు హుషే గ్రంథంలో దేవుడు తన ఒక వెబిచార్ని పోయి తన జీవితం ఏ రీతిలో చూపిస్తాడు అంటే ఉపవల రీతిగా ఇస్సాయిల్ ప్రజలు ఒక క్రైస్తవ ఒక సంఘం క్రైస్తవ సంఘం గెలిదు ఒక దేవుని సంఘం లాగా పాత కాలంలో ఉంటాయి అది అతని విడిచిపెట్టింది అని చెప్తాడు తర్వాత విడిచిపెట్టింది కాబట్టి అన్య అనులని తన పెళ్లి కుమార్తె తయారు చేస్తున్నాడు అనేసి రోమే రాష్ట్రపతి గారు చేస్తాడు అయితే వాటికి సంబంధించిన ఆత్మీయ విషయాలు మనకు ఎన్నిసార్లు మాట్లాడేడు ఒకసారి విడిచిపెట్టిందక తిరిగి తెచ్చుకున్నాడా ఎక్కడ కనిపించ అందుకే ఎస్సర్ గ్రంథంలో చూసినప్పుడు కూడా ఎస్ గ్రంథం మన కొంతకాలం కింద ధరించినప్పుడు కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసింది దేవుడు ప్రపంచాన్ని గడగడలాడించిన రాజు ఆయన పారసిక దేశపు రాజు పారసిక దేశం అహేష్వరోషు దాని పేరు ఇంగ్లీష్ అంటారు అహేశ్వర రాజు కూసు దేశం హిందూ దేశం నుంచి మొదలుపొని కూసు దేశం వరకు పరిపాలించను హండ్రెడ్ అండ్ అవి హండ్రెడ్ అండ్ నూట సంస్థానాలు ఆయన పరిపాలించిన ఇండియా కూడా ఉందని హిందూ దేశం హిందూ దేశం నుంచి కూషు దేశం కూషు అంటే ఐ ఇథియోపియా ఊషు అంటే ఇథియోపియా దేశం ఇప్పుడున్నది ఇథియోపియా దేశం మొదలుకొని మన దేశం వరకు ఆయన పరిపాలించే అంటే ఎస్కెర్ రాణి మన దేశానికి రాణి సిక్స్ హండ్రెడ్ లో అది ఇండియన్ హిస్టరీ బుక్స్ లో ఎక్కడ కనిపించదు పర్షియన్ హిస్టరీ బుక్ లో ఉంది బైబుల్లో ఉంది ఎస్కెర్ రాణి ఈ దేశానికి క్వీన్ ఉండే ఒకప్పుడు సరే అతను చెప్తే కూడా వాడికి అదే ఆశ్చర్యకరంగా కనిపించదు మనకు మటుకు ఆశ్చర్యకరమే ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆయన చూపించడాన్ని ఆశ్చర్యకరంగా ఉంటది అయితే ఆ హర్ష రాజు సరే ఈ లోకానికి ఆయన రాజులాగున్నాడు బోళరీతిగా మన ప్రభుకి ప్రతినిధిలాగున్నాడు తన మొదటి భార్యను పిలిస్తే రాలేదు విడిసిపెట్ రెండో భార్యను తీసుకున్నాడు రెండో భార్య ఎవరు ఎస్తేరే కదా రెండో భార్య ఎస్తేరే ఎస్తేరు భార్య అయినాక మొదటి భార్యని దేశం నుంచి బహిష్కరించాక మళ్ళా తెచ్చుకున్నాడా తెచ్చుకోలేదు ఈ విషయము చాలా కష్టతరం చెప్పడం తను పిలిచిన భార్య తను తృణీకరించినాక తను తిరిగి తెచ్చుకోలేదు కానీ ఈరోజు సేవా జీవితంలో అనేకులు ఏమని ప్రకటిస్తారంటే లేదు బ్రదర్ క్రైస్తలందరు ఎత్తబడినాక దేవుడు స్పెషల్ గా ఇసఫాన్ని రక్షించుకుంటాడు అట్లాంటి వాక్యం ఎక్కడ నుందా ఎక్కడ నుందా వాక్యం ఫస్ట్ పాయింటే లేదు సెకండ్ పాయింట్ ఎక్కడికెళ్ళొస్తుంది క్రైస్తలందరూ ఎత్తబడినాక అన్న పాయింటే సెకండ్ పాయింట్ దేవుడు స్పెషల్ గా ఇసల్ఫాన్ని రక్షించుకుంటాడు అనేది అంటే నువ్వు వాళ్ళకి స్పెషాలిటీ ఇస్తున్నావు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనేది నువ్వు ప్రభుత్వ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనిషికి ఇస్తున్నావు ఒక దేశానికి ఇస్తున్నావు అది విగ్రహారాధన మతపరమైన జీవితం కూడా విగ్రహారధన క్రైస్తవ జీవితం విగ్రహారాధన సాధన ఎందుకంటే డినామినేషన్స్ ని ప్రేమిస్తుంది చర్చి రోజు మా డినామినేషన్ గొప్ప మేం వెస్లియన్స్ మేం డాప్టిస్ మేం ప్రెసిబిటేరియన్స్ మేం ఆంగ్లికన్స్ మేం హెర్మోనైట్స్ మేం హెబ్రోనైట్స్ ఇంకా ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఒక్కొక్కడు మేమే స్పెషల్ అని పెద్ద లేస్తారు అట్లా ఒక్కొక్కడు ఒక్కొక్కడు మేం హెబ్రోనలం మాది ఒరిజినల్ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతున్నాడు నువ్వు దేనికి దేన్ని ప్రభునా లేక డినామినేషన్ డినామినేషన్ అంటే ఒక రకమైన సంఘం ఒక ఒక టైప్ ఆఫ్ చర్చ్ ని డినామినేషన్ అంటారు ఉదాహరణకి సీఎస్ఐ అంటారు సిఎస్ఐ చర్చెస్ అనే ఒక డినామినేషన్ అవి ఆంగ్లికన్ డినామినేషన్స్ అంటారు లేకపోతే ప్రెసిపిటేరియన్ డినామినేషన్స్ అంటారు దాని తర్వాత బ్రదర్ ఇన్ డినామినేషన్స్ అవి కుప్పాలు కుప్పాలు ఇంకా ఉన్నాయి కదా చాలా మెన మెస్పా బేర రకరకాల పేర్లుంటాయి చర్చలే ఇవన్నీ డినామినేషన్స్ ఇవి ఏమంటే అంటే మాదే కరెక్ట్ మాదే కరెక్ట్ మాదే కరెక్ట్ అని చెప్తాయి కానీ మనం ఏమంటా అంటే కరెక్ట్ అని చెప్తాం మీరు కరెక్ట్ కాదు మీరు కరెక్ట్ అయితే ప్రభు తప్పు మీరు కరెక్ట్ కాదు ప్రవ్వే కరెక్ట్ కాబట్టి ఆయన ఎప్పుడు డినామినేషన్స్ ని ప్రేమించాడు ఎందుకంటే డినామినేషన్స్ ఉన్న మనుషులను ప్రేమిస్తాడు ఆ స్టాండ్ మనం ఎప్పుడు తీసుకోవాలి ఆయన మనుషులు ప్రేమిస్తుంది కానీ డినామినేషన్ ప్రేమించడం ఎందుకంటే డినామినేషన్ క్షీణించినది ఇక్కడ సంఘము క్షీణించినది ఆమె ఏడుగురిని కనింది స్త్రీ ఏడుగురిని కనింది అంటే పౌలు ఏడు సంఘాలు స్థాపించాడు ఆయన సేవ జీవితంలో అవి క్షీణించిన ఈరోజు లేవు అంటే ఉభవనరీతిగా క్రైస్తవ సంఘము క్షీణించున్నది ఎప్పటి నుంచి క్షీణించినది బాక్తిజంఛి కాలం మొదలుకొని అన్నాడు ఎందుకంటే అది బలవంతం చేత పటమనిది పటవరాజ్యం కాబట్టి ఆ ఈ రోజు వరకు క్షీణించినది ఇప్పుడు అది చనిపోయినది నీ కాలంలో నా కాలంలో ఇది చనిపోయింది అనుకో చనిపోతే మళ్ళీ వర్షీపీ చేస్తున్నారు చేస్తారని చేయరు చనిపోయిన వాళ్ళు వర్షం చేస్తారు నీకు తెలియదు ఎక్కడ ఉన్నది పీనుగ లాగా తయారైంది చనిపోవడం అంటే పీలుగానే కదా పీనుగా ఎక్కడంటే గద్దలు అక్కడ పోగొనన్నారు కాబట్టి ఈ రోజు పీనుగా లాగా ఉందని ఈ వాక్యం మన ప్రభు చెప్పిన వాక్యం మతేశ్వర తిన్న చెప్పిన వాక్యం ఎక్కడ ఎప్పుడు జరుగుతుంది ప్రభు ఏమంటే పీనుగ ఎక్కడ ఉండదు అక్కడ గద్దలు పోగవును అదే సూచన అన్నాడు అని రాకడకు యుగ సమాప్తికి సూచన ఏంటంటే పీనుగా ఎక్కడ ఉన్ననో గద్దలు అక్కడ పోగవును కాబట్టి అది ఆశ్చర్యకరమైన సూచన కదా ఫలాంటి టైంలో వస్తుంది ఫలాని రోజు వస్తుంది ఫలాని సంవత్సరం వస్తుందని చెప్పలేదు లేక ఈ వ్యవస్థ ఈ రీతిగా ఉన్నాక ఆ వ్యవస్థ రీతిగా ఉన్నాక పొలిటికల్ సిస్టమ్ ఇట్లున్నాక గవర్నమెంట్ అట్లున్నాక బిజినెస్ ఇట్లున్నాక అని చెప్పలేదైనా అని చెప్పిండీ ప్రపంచమంతటా పీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవును అది పర్ఫెక్ట్ సూచన కాబట్టి ఈరోజు స్త్రీ క్షీణించు చిన్నది కానీ అది ఆల్రెడీ ప్రాణము విడిచి ఉన్నది కాబట్టి చూడండి ప్రాణం ఎప్పుడు విడుస్తారు ప్రాణం ఎప్పుడు విడుస్తుంది అది చివరి స్టేజ్ కదా చివరి దశ కాబట్టి విగ సమాప్తికి వచ్చినప్పటికీ అది ప్రాణం క్షీణించున్నది ప్రాణం విడుచుతున్నది ఏడు మందిని కన్యాస్తీ సరే ఏడుగురు అంటే మనం ఇందాక చూసినట్లు ఏడు సంఘాల గురించి మాట్లాడుతున్నాము దాని ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాల గురించి మాట్లాడుతున్నాము కదా మొదటి సంఘం పేరు ఎఫ్ఎసియా మొదలుకొని లవదికియా ఏడవ సంఘం లవదికియా ఎఫ్ఎస్ నుంచి లవదికియా సంఘం అవన్నీ క్షీణించినవి ఈ రోజు ఉన్నాయి అడ్రస్ లేకుండా నవరూపా నేను ఒకరోజు యూట్యూబ్ లో వెతికినా ఇవి ఉన్నాయి కరెక్టే ఒకప్పుడు నిజంగా ఉండే నిజంగా అవి ఉన్నాయా ఎక్కడున్నాయా అని మొత్తం పోయి నేను వైకిపీడియా పోయి వెతికినా హిస్టరీ హిస్టరీ ఉంది అక్కడ మ్యాప్ ఉన్నది ఈ ఏడు సంఘాల మ్యాప్ ఉంది అక్కడ అది ఒకప్పుడు గ్రీస్ దేశంలో ఉండే నైన్టీన్ నుంచి నైన్టీన్ నాట్ గ్రీస్ దేశంలో అంటే పంతొమ్మిది వందల సంవత్సరాల ఈ చర్చలు అంటే శిథిలం అయిపోయి వారి కుటుంబాల్లో పంతొమ్మిది సంవత్సరం వరకు ఉన్నారు నాకు చూపించిన దేవుడు వాక్యం ఇంక నాకు ఆసక్తి ఆ సంఘాల గురించి అంటే ఆయన చూస్తే నేను ఒక రోజు టూరిస్టు లాగా అక్కడ పోయి ఆ దేశానికి పోయి ఆ సంఘాలు చూసి అక్కడ ప్రార్థన చేస్తానని ఏం కోరిక లేకున్నా నా క్యూరియాసిటీ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి సంఘాలు బైబుల్లో ఉన్నాయంటే ఖచ్చితంగా చరిత్రలో ఉండాలి కదా రేపు అడుగుతాను నాకు ఇవి లేవు కదా బైబిల్లా బైబుల్లో ఉన్నాయి అక్కడ ఉండాలి కదా లేవు కదా అని అడుగు ఇప్పుడు వెంట జవాబిస్తా వాడికి నేను అటువంటి లాజిక్ తో ఆలోచిస్తాను నేను నమ్ముతాను బైబుల్లో ప్రతి వాక్యాన్ని నమ్ముతాను నాకు ఒక్కడికి డౌట్ రాదు డౌట్ వచ్చిందంటే నువ్వు దారి తగ్గుతున్నావు అనొచ్చు ఇది ఆత్మావేశం చేత రాయబడింది దేవుని యొక్క రాయబడింది కాబట్టి ఇందులో ఎటువంటి డౌట్ కి స్కోప్ ఉండదు కానీ మనము పరిశోధిస్తున్నాం ఎందుకు పరిశోధిస్తున్నాం అంటే ఒకరోజు ఒకడు నీ విశ్వాసాన్ని కొట్టడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు ఎట్లా డిఫెండ్ చేసుకుంటావు నీ విశ్వాసాన్ని నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఉంది కదా వాక్యం నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే దానికి జవాబు ఇవ్వాలి అప్పుడు నువ్వు చెప్తావుడికి నీకు తెలవకపోవచ్చు చరిత్ర ఇట్లా జరిగింది నేను చెప్తున్నా దీనికి ఆధారాలున్నాయి హిస్టరీ బుక్స్ లో ఉన్నాయి నైన్టీన్ నాట్ సిక్స్ వరకు ఈ చర్చస్ ఉండే ఇది గో అని చూపించాల ఆ ఎఫ్ఎస్సి స్పూర్ణ పెర్గమ తుయతర లవతికి సార్దీస్ ఇవన్నీ ఉన్నాయి వాటి బిల్డింగ్స్ అన్ని కూలిపోయి శిథిలం వాటి స్తంభాలు వాటి తూలాలు ఉన్నాయి ఇప్పటికి కూడా అయితే సరే ఎందుకు కూలిపోయి టర్కీ దేశము దాన్ని ఆక్రమించుకుంది అప్పుడు నైన్టీన్ సెంచరీ బిగినింగ్ లో అంటే ఎయిటీన్ సెంచరీ ఎండింగ్ లో అంటే పద్దెనిమిది వందల సంవత్సరాలకి చివరికి అది శిథిలం అయిపోతుంది టర్కీ దేశంపై దాన్ని అటాక్ చేసి దానింత కూలగొట్టి క్రైస్తులని చిత్రవద చేసింది దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అంటే టెన్ టెన్త్ సెంచరీ ఏడీ టెన్ సెంచురీ అంటే థౌసండ్ ఇయర్స్ నుంచి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఇప్పుడు మనం ట్వంటీ అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఇయర్స్ వరకు క్రైస్తవ సంఘము ప్రపంచం అక్కడ చేయబడింది దగ్గర దగ్గర సంవత్సరాలు ఆ ఒక మతం ద్వారా వాళ్ళ ద్వారా చిత్రవద చేయబడి ఎక్కడ బిల్డింగ్స్ అన్ని కూలగొట్టేశాయి ఆ కులగొట్టే విధానంలో ఈ ఏడు సంఘాలు కూడా కూలిపోయినాయి కూలిపోయినాక టర్కీ దేశము దాన్ని కప్చర్ చేసేస్తుంది టర్కీస్ అంటే ఆ ముస్లిం రాజులు దాన్ని క్యాప్చర్ చేస్తున్నారు అలాం క్యాప్చర్ చేసుకున్నాక చాలా సంవత్సరాలు గ్రీస్ దేశానికి వాళ్ళ కొట్టాడలు కానీ కుటుంబాలు అక్కడ ఏడు సంఘాల కుటుంబాలు ఏడు సంఘాలు ఆ బార్డర్ లో ఉన్నాయి ఆ టర్కీ బార్డరు గ్రీస్ బార్డర్ కు ఉన్నాయి అయితే నైన్టీన్ లో గ్రీస్ గవర్నమెంట్ టర్కీ గవర్నమెంట్ ఒక ఒప్పందానికి వచ్చినాయి అగ్రిమెంట్ వచ్చినాయి ఏమని ఈ కుటుంబాలను అన్నిటినీ మేము తరలిచ్చేస్తాం మీరు మట్టు అక్కడ ఫెన్సింగ్ వేసుకోండి అప్పుడు ఆ ఏడు సంఘాల జోగ్రఫీ ల్యాండ్ అంతా మా దేశంలోకి గ్రీస్ దేశం ఇచ్చేసింది ఆ ల్యాండ్ అర్థమవుతుందా గ్రీస్ దేశం ల్యాండ్ చేస్తే టర్కి మ్యాప్ రాసేసుకుంది అక్కడ బౌండరీ చేసేసుకుంది ఈ కుటుంబాలు ఉన్నాయి కదా ఏడు సంఘాల కుటుంబాలు వాళ్ళందరినీ గ్రీస్ దేశంలో తరిగిచ్చేసారు ఇప్పుడు ఆ ఏడు సంఘాల కుటుంబికులు ఎవరైతున్నారో అంటే ఎన్ని జనరేషన్స్ కాదు అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ ఇయర్స్ ఒక జనరేషన్ అనుకున్నా ట్వంటీ జనరేషన్ ఎయిటీన్ జనరేషన్స్ అనుకో పద్దెనిమిది కరాలు ఫస్ట్ సెంచరీ నుంచి మన ప్రభు కాలం మొదలు పనిచేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఎయిటీన్ నైన్టీన్ జనరేషన్స్ ఎయిటీన్ నైన్టీన్ జనరేషన్స్ సంఘాలు ఉంటాయి అక్కడ ఇప్పుడు ఆ ట్వంటీ జనరేషన్ వారికి మా పూర్వీకులు పలాని దేశంలో పలాని మంతరాలలో ఆరాధించడం వాళ్ళకి తెలుగు వెళ్ళారు ఈరోజు గ్రీస్ దేశము ఎద్రీస్ దేశంగా మారేది పౌలు శ్రమ పడి రక్షించుకున్నాడు లేదా రక్షణ నడిపించింది గ్రీస్ దేశం కొరెన్త్ ఎఫ్ఎస్ ఇవన్నీ అక్కడే ఉండేది ఫిలిప్పు దేశం ప్రాంతం ఫిలిపీలకు రాసిన పత్రిక ఇవన్నీ అక్కడ ఉంటాయి చర్చలు గ్రీసు దేశంలో ఉంటాయి చర్చలు అవన్నీ ఈరోజు లేవు ఇప్పుడంతా ఎర్త్ ఈస్ట్ దేశంలాగా తయారైంది హోమోసెక్చువల్స్ లెస్బియన్స్ గే ఎక్కువైపోయింది వాళ్ళ ప్రైమ్ మినిస్టరే హోమోసెక్చువల్స్ ఓపెన్ గా వాళ్ళు అటువంటి వాడిని రాజుగా ఎన్నుకున్నారు పౌలు శ్రమ అంత కష్టపడి ఆ పత్రికలు రాసిడు ఆ దేశ మంత్రాలగా ఆ సంఘాలకి ఈరోజు ఏమైంది ఆ దేశం ఐశ్వర్యంతో తొలతొరిగిన గ్రీసు దేశము ఈ రోజు బెగ్గింగ్ పేదరికంలో పడిపోయింది ప్రముఖి వృధిక అందుకు అది క్షీణించున్నది అదనే కాదు ప్రపంచం అంతా మనం చూపించండి ప్రభు కాబట్టి ఈ ఏడు సంఘాలు ప్రపంచం ఉన్న సంఘాలకి సాదృశ్యం మీరు ఒక రీతిగా అర్థం చేస్తారా ఒకప్పుడు ఈ రీతిగా సంఘం ఒకప్పుడు ఆ రీతి సంఘం అనేది కాదు ఏ దశలో చూసినా సంఘము ఏడు విధాలుగా చెడిపోతూనే ఉంది అంటే ఎఫ్ఎస్సీ సంఘం చాలా బాగుంటుంది మీరు ప్రకటన బంధం చూసినప్పుడు ఎఫ్ఎస్సీ చాలా బాగుంటుంది స్టార్టింగ్ లో చివరికి లవదీకే సంఘాలు వచ్చినప్పటికి పరమా నీచంగా చెడిపోతుంది లవదికీయ సంఘకాలం లవదికీయ సంఘ గుణగణాలు చూస్తే అది పరమ నీచంగా దరిద్రంగా తయారవుతుంది కాబట్టి ప్రతి సంఘము స్టార్టింగ్ లో చాలా బాగుంటుంది మీరు ఏ సంఘం వల్ల దాని మీద నేను తీర్పిస్తలేము మీరు ఎటువంటి సంఘం తీసుకున్నాను కానీ ఒకప్పుడు హెబ్రోన్ సంఘం నేను లాంగ్వేజ్ తప్పుగా మాట్లాడుతున్నాను అక్కడ పెరిగినవారి నేను చెప్తున్నా ఒకప్పుడు గంభీరంగా ఉండే సంఘం ఈరోజు కొట్లాడాలకి మూలం ధనధాన్ ధన ధాన్యా తులదొరుగుతుంది ఆ సంఘం ఈరోజు కరెక్ట్ అది సెంటెన్స్ సంపదలతో తులదొగుతుంది అది ఈరోజు సరే నేను సంఘం గురించి మనుషుల గురించి వ్యతిరేకంగా చెప్తలేం కదా బ్రదర్ భక్త ఉన్నప్పుడు నైన్టీన్ ఫార్టీస్ ఫిఫ్టీ సిక్స్టీస్ సెవెంటీస్ వరకు బాగుండే అంటే దగ్గర దగ్గర నలభై మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని గడగడలాడించేసింది భూతాలకు నింపులు చేసింది ఆ సంఘం ఈ రోజు కోట్ల చుట్టూ కొట్లాడలు కొట్టుకోవడము బుద్దుకోవడము అంతా భయంకరంగా ఉంటుంది పోలీసులుంటే రాజవారం చూడండి మా చివరికి వచ్చినప్పటికీ నలభై సంవత్సరాలకి ఎట్టే సంఘం చూసుకోండి ఎనీ ఆర్గనైజేషన్ ఎనీ చర్చ్ ఎనీ చర్చ్ ఎనీ ఆర్గనైజేషన్ తీసుకోండి సిక్స్ సంస్థల పారాచర్చ్ అంటారు ఇంగ్లీష్ లో సంపూర్ణంగా చర్చెస్ అంటే మీ గర్ల్స్ వాటి గురించి అన్ని అటెండే తరవుతున్నాయి బ్రదరింగ్ సంఘాలు కూడా అటెండే ధర మొదట చాలా బాగుండే ఇప్పుడు లేవట్ల కొన్ని లోన్స్ పెట్టి కట్టున్నారు వైభవంగా చర్చిలు లోన్స్ కట్టుకోక బ్యాంకు అప్పగిస్తే బ్యాంక్స్ ఏం చేసేది తెలుసా బార్లకి అమ్మేసి మన పైస ఉంటది కదా చర్చి బార్ల తయారు కావడం చర్చిలు సినిమా తీరు తయారు కావడం వెస్టర్న్ కంట్రీస్ లాగా తయారైంది అట్లా ఆ బిల్డింగ్ బార్లగా తరితే ఎవరికి నష్టం లేదు బాగా తెలుసుకోండి నీ కష్టం నష్టం లేదు నాకు నష్టం లేదు ఎవరికి నష్టం లేదు దేవునికి అసలే నష్టం లేదు ఎందుకంటే ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతం సత్యతాన్ని ఆరాధిస్తారు బార్ల కూర్చొని చర్చలు కూర్చొని ఆరాధిస్తారా ఎక్కడైనా ఆరాధించుకోవచ్చు అనడం సమరస్ నువ్వు ఎక్కడ ఆరాధించుకో ప్రభుత్వం రహస్యంగా గదిలోకి పోయి గంట సేపు వర్షప్ చేసుకో నీ భాష భాషను అర్థం చేసుకో వరం లేకపోతే నీ సొంత భాష నీకు వరం నీ మదర్ టంగ్ లో వర్షంప్ చేసుకోతే ఇంకా గంభీరంగా ఉంటుంది మదర్ టంగ్ సరే మనం అన్ని విధాలుగా ప్రతి విధంగా ప్రభుని సృతించాల ఆరాధించాలని వాక్యం కాబట్టి మనం చేస్తాం కాబట్టి యువసామర్థిక ఇది విత్తనం లేని తొక్కలాగా తయారైంది లుట్టా విత్తనం తయారైంది అందుకు అది దాంట్లో విత్తనం లేకుంటే ఫలం ఎట్లా వస్తుంది చట్టం ఎట్లా మొదలు అది నశించబోతుంది కాబట్టి యుగ సమాప్తి కష్టపడికి క్రైస్తవ సంఘము ఏ రీతిగా నశించిపోతున్నది మరికొంచెం ముందుకు వెళ్ళండి ఆమె ప్రాణము విడిచి ఉన్నది అనేది చాలా కష్టతరం కానీ ప్రభుత్వం మాట్లాడుతు ఆమె ఎందుకు విడిచి ఉన్నది అంటే ఇప్పుడు అది ప్రాణం లేని దాని వల్లే ఉన్నది ఉన్నది కానీ విడిచి ఉన్నది అంటే దాంట్లో జీవం లేదు ఎవరా జీవం నేనే జీవం అన్నాడు కాబట్టి పునరుద్ధనములు జీవములు నేనే అన్నాడు కాబట్టి ఆ జీవం లేదనలో దాంట్లో అంటే శారీరకంగా ప్రాణముంది దాంట్లో ఆత్మీయంగా దాంట్లో జీవం లేదు అంటే ప్రభు లేడు ఎందుకు లేడు ప్రభు అందుకే లవదీకే సంఘకాలంకి చూస్తే మనం ఆయన తలుపు బయట కొడుతున్నాడు ప్రాణగ్రంథంలో తలుపు బయట కొడుతున్నాడు ఎందుకు లోపల లేడు ఎవరినో అడిగినాం అనుకో సేవకుండి అరే దేవుడు బయట తలపెందుకు కొడుతున్నాడు లవదీకే సంఘకాలంలో అంటే లోపల లేడా ప్రభు అంటే వీళ్ళు తరిమేసారు ప్రభుని బయటికి ఆయన లోపల రావాలనుకుంటున్నాడు తలుపు కొడుతున్నాడు కాని లోపల హలలిగా పాటలు వాడుకుంటున్నాడు కాని ఆయన రాణిస్తున్నారు కొంచెం కష్టమే చెప్పడం ఈ రీతిగా లోపల వర్షం చేస్తారు ఉపవాసం ఉంటున్నారు వాక్యాలు అందిస్తారు గంభీరంగా సాక్షాలు చెప్పుకుంటున్నారు ఆయన బయటనే తలుపు తలుపు కొడుతున్నాడు మరి ఆదివారం మద్దతు ఇప్పించింది ఎవడు మనకి పరమగీతంలో ఐదో వాద్యంలో ఆయన తలుపు కొడుతుండే బయట ఈ శూన్యీరాలు మంచిగా బండిపోంది మత్తుగా ఆయన ఎంతసేపటి కొడుతున్నా ఆమె అట్లనే ఆ రంధ్రంకెళ్ళి చూస్తుంది కనిపిస్తుండే ఆ తలుపు రంధ్రాలకెళ్ళి అనిపిస్తుండే ఆయన అయినా కాని లేస్తలేదు అంటే ఎంత మత్తుగా ఉంది అందరు కునికి నిద్రించేనప్పుడు వాక్యం అదే కదా మతైసవ పిరయుధంలో ఆయన ఎందుకు నిద్రపోతుంది మత్తుగా తన ప్రియుణ్ణి లోపలికి ఆహ్వానించాల్సింది పోయి రంధ్రల నుంచి చూస్తుంది కాని పండుకని మంచం మీద కాని లేసిపోయి తీయాలన్న తప్ప ఆ ఆసక్తి ఎందుకు లేదు యుగ సమాప్తిలో తయారైంది క్షీణించేది అట్లనే ఉంటుంది మత్తుగా కాబట్టి అది మరణించాల్సి వస్తుంది అందుకే క్రైస్తవ సంఘము ప్రకటన గందలు మనం చూస్తున్న ఏడవద్యంలో వాళ్ళ గురించి అందరూ మరణిస్తారు మహాశ్రమలకుండా పోయి వాళ్ళందరూ మరణిస్తారు గొర్రెల్ల రక్తంలో అప్పుడు వాళ్ళ వస్తలు ఒత్తుకుంటారు మరణించే టైం అప్పుడు వాళ్ళు ప్రభుత్వ సన్నిహితికి వస్తారు పెండ్లి విందులోకి అప్పుడు వస్తున్నారు అన్న విషయాన్ని మనం ధ్యానించినాం కొంతకాలం కిందట కాబట్టి ఇప్పుడు చూడండి పగటి వేళన పగటి వేళనే ఆమెకు ప్రొత్తు బృంకి ఉన్నది అంటే ఉదయం పూటనే చీకటవుతుంది అంటే సాయంత్రం పూట చీకటవుతుంది కదా ఈ సంఘం జీవితానికి పగటి విలమే చీకటవుతుంది అంటే దాని టైం ఎంత త్వరగా ఎండవుతుంది ఇంకా ఆలస్యం చేయను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చాలా త్వరగా ఆమెకి ప్రొద్దు అంటే ఆమె కాలం ముగిస్తుంది అర్థం ఆమె సిగ్గుపడి అవమానము నందు నంది ఆమె సిగ్గుపడి అవమానము నందియున్నది ఇప్పుడు చూడండి మిగిలిన వారి గురించి చెప్తాడు వారిలో శేషించిన వారిని తమ శత్రుల ఎదుట కత్తిపాలు చేసేదను కాబట్టి ఇది లాస్ట్ ఫేజ్ అన్నట్టు ఆమెలో ఇంకా మిగిలిన వారు ఎవరు వాళ్ళు గొప్పజనమే మిగిలేదు గొప్పజనమే చివరికి చక్ర గ్రంథాల మనం ఎన్నిసార్లు చూసినాం మొదటి రెండు గుంపుల వారు తెగవట చదురు మూడో వారిని అగ్నిలో నుండి బంగారంలో పుట్టం వేసినట్లు వెండిని శోధించినట్లు నేను వారిని శోధించి బయటికి తీసుకొస్తాను అన్నాడు కాబట్టి దానికి సంబంధించిన వాటిని చాలా కాలంగా ధ్యానించడం బంగారం దేనికి సంబంధించింది వెండి దేనికి సంబంధించింది అన్న విషయాన్ని కాబట్టి బంగారము ఏ రీతిగా అగ్నిగుండా వెండి ఏరితిగా అగ్నిగుండా వెళ్తుందో వీళ్ళందరూ అటువంటి భయంకరమైన మహాశ్రమలలో నుంచి బయటికి రావాల్సి వస్తుంది కాబట్టి ఎటువంటిదైనా ఆ అగ్నికి కాల్చబడాల్సిందే కాబట్టి వీళ్ళంతా కాల్చబడి బలిపీఠం కింద బలిపీఠం మీద బలి బలిపీఠం మీద ఉన్న బలి పశువుకి సంబంధించిన ఉపనమ సమస్యల కింద ఆ బలి సంపూర్ణంగా కాల్చబడాల బలిపీఠం మీద అది కాచబడి ఇంపైన వాసన ప్రభు సన్నిధికి చెరల ఆ బలి బలి పశువు కాల్చబడతప్పుడు ఆ వాసన దాని మీద దాని నుంచి పోయే వాసన ప్రభు సన్నిధికి చెరల ఆ వాసనని ఆగ్రహిస్తానడు ఆగ్రహం ఏమంటారు పదవది అంటే ఆహా ఆ బలిపశువు కాల్చబడితే సంపూర్ణంగా కాల్చబడిన బలిపశువు అది అంటే సంపూర్ణంగా సమర్పించబడ బలిపశు ఆ అగ్నిలో అప్పుడు దాని వాసన అతను స్వీకరిస్తాడు అంటే అక్సెప్ట్ దానికి ఆ ఆగ్రహించడం ఆ పదం అది తెలుగు కొన్ని సరి కన్ఫ్యూజింగ్ ఆస్వాదించడం కూడా కాదు పొందడమే కానీ ఆ పదం అట్లానే ఉంటుంది ఆగ్రహించడం అని ఉంటుంది ఆ పదం మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి కానీ అంటే ఏంటంటే ఆయన దృష్టిలో ఇంగ్లీష్ ఎవడం యాక్సెప్టబుల్ టు హిమ్ అని ఉంటుంది అది స్వీకారం స్వీకరించబడినట్లుంటుంది ఆయనకి నచ్చినట్లు అంటే ఐ హక్సెప్టెడ్ యూ నేను నిన్ను స్వీకరించిన అని ధైర్యపరచడం అన్నట్టు అంటే నువ్వు అరిదిగా బలి పశువులాగా ఆయనకు సమర్పించబడితేనే గాని నేను స్వీకరించడు అన్న విషయం మనం అక్కడ చూస్తున్నాం కానీ ఈ స్త్రీ శ్రమలలో పోతూ అట్లా బలి పశువులాగా కానీ రోగుల మనం నిరసన చూసినాం మనము ఆయనతో కూడా సెలవుబడ్డ వారము ఆయనతో పాటు కూడా సమాధి చేయబడ్డ వారము ఆయనతో పాటు కూడా తిరిగి లేచే లేచిన వారా మనం ఆల్రెడీ పునరుద్ధరం పొందిన వాళ్ళం ఈ విషయం పరం చేసుకోండి మనం ఆల్రెడీ పునరుద్ధరం పొందినం అని అక్కడ వాక్యం భంగురాష్ట్ర పత్రికలో ఆయనతో పాటు మనం సెలవుబడ్డాం ఆయనతో పాటు అదే శ్రమకుండా వెళ్ళినప్పుడు అది నువ్వు ఆత్మలో చూడాల ఆయనతో పాటు మనం సమాధి చేయబడి మును తిరిగి లేచినాం అదంటే అందుకే దానికి బాప్సంగ సంబంధించిన బోధక్కడ బాప్సం దానికి సంబంధించింది బాప్ తొట్టిలో నువ్వు మునిగినప్పుడు నువ్వు సమాధి చేయబడ్డట్టు తొట్టి నుంచి బయటకు వచ్చినప్పుడు పునరుద్ధం ముదినట్లు రుక్మరీతిగా అది జ్ఞాపకం చేసింది పాత జీవితము సమాధి చేయబడింది కాబట్టి శేషించిన వారిని తమ శత్రుల ఎదుట కర్తి పాలు కాబట్టి ఇంకా ఎవడు మిగలడు శేషం అంటే మిగిలిన గుంపు అనర్థం దాన్ని కూడా కత్తి పాలు చేస్తా అన్నాడు ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ లో ఏడుగురిని కనిన స్త్రీ అంటే షీ దోన్ బిఓఆర్ ఎన్ఈ అనుంది కాబట్టి కనడం అనేది ఇక్కడ ఉంది కొంత దాని గురించి ఒక వాక్యం ఒక జేమ్స్ సాంగ్ చూపిస్తా థర్టీ టూ లో కనడం అంటే ఏంటంటే హిబ్రూ భాషలో యా లార్డ్ అని ఉంది యాడ్ ఎ ప్రిమిటివ్ రూట్ రించడము దాని తర్వాత ప్రసవించడం తర్వాత పెంచడం అని కూడా ఉంది అక్కడ బ్రింగ్ ఫోర్త్ బ్రింగ్ అప్ పైకి తీసుకొని రావడము తర్వాత నా కుమారుడు అని ప్రకటించడం అంటే డిక్లేర్ తర్వాత ట్రావెలింగ్ ఉమెన్ ఇన్ ట్రావెలింగ్ అంటే ప్రకణ గ్రంథం పరిణా మనం చూస్తాం ప్రసవిధలు పడుతున్న స్త్రీ ఇప్పుడు అర్థమవుతుంది ఈ వాక్యం దానికి సంబంధించిందని ఈ స్త్రీ ఏడుగుదలకి కలిగిన స్త్రీ అంటే అక్కడ ప్రసవించే స్త్రీ అక్కడ రాసుకోండి మీరు ప్రకటన గ్రంథం పరిణవాద్యం అని మర్చిపోతారు లేకపోతే నాకు కూడా నేను మర్చిపోయినా నేను సడన్ గుర్తుకు వచ్చిందా ఒకసారి క్విక్ కదా చూసామా పన్నెండవ అధ్యాయం ప్రటన గ్రంథము పన్నెండవ అధ్యాయము రటన గ్రంథము పన్నెండవ అధ్యాయము చాలా ఆశ్చర్యకరమైన దర్శనం ఇది మనం చూస్తాము సంఘం గురించి చెప్పండి ఎట్లా అప్పుడు పర్లోకం అంటే పర్లోక అంటే చాలా మంది పైన చూస్తున్నారు పర్లోకము మీ మధ్యలోనే ఉంది అన్నాడు ప్రభు ఎన్ని సార్లు మీ మధ్యలోనే ఉంది మీరే పర్లోకం మీ హృదయంలో పర్లోకం అంటాడు కింగ్ టమ్ ఆ ఫ్యామిలీ విదిన్ యూ అంటాడు ఇట్స్ ఇన్ యోర్ హార్ట్ అంటాడు కాబట్టి పర్లోక రాజ్యం ఎక్కడుంది మీ మధ్యలో ఉంది కాబట్టి మరియు పర్లోక మందు దేవుని ఆలయము తెరవబడగా మీ హృదయమే అనే ఆలయం పరిశుధాలయం కాబట్టి పర్లోక మందు దేవుని అయినా అప్పుడు పర్లోక ఒక గొప్ప సూచన కనబడేను ఇది గొప్ప సూచన అంటే చూడండి ఇంతకు ముందున్న సూచనలు గొప్పవి కావా అన్ని గొప్పయే కానీ ఇది స్పెషల్ ఎందుకంటే ఇది లాస్ట్ అన్నట్ గొప్ప సూచన దీని తర్వాత గొప్ప జనం అందరూ హత సాక్షులు అవుతారు మరణిస్తారు కాబట్టి ఈ గొప్ప సూచన ఏం చూడండి అది ఏదనగా చూడండి సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదంలో క్రింద చంద్రుడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రంలా కీరటమును ఉండేదు ఆగండి కొంచెం ముందు పోక్కడ ఎందుకంటే మనం ఈ వాక్యం అందిస్తూ వాటిని దనించకుండా ముందు పోతే అవి పోతాయి అక్కడే ఆయన బయలుపరుస్తా ఉంటాడు మనకి సత్యాలు చూడండి ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా పర్మరాజుల్లో ఏముంది కొన్నొక మంది ఏం జరిగింది ఒక గొప్ప సూచన కనబడదు అదే విధంగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ కాబట్టి సూర్యుని ధరించుకోవడం అంటే మన ప్రభువే నీతిశూరు కాబట్టి నీతి సూర్యుడిని ధరించుకున్న స్త్రీ క్రైస్తవ సంఘం క్రైస్తవ సంఘం శరణం అయితే దాని శిరస్సు మన ప్రభువే క్రీస్తే మన క్రీస్తే దాని శిరస్సు కాబట్టి క్రీస్తుని ధరించుకున్న స్త్రీ సూర్యుని ధరించుకున్న స్త్రీ నీతిశుడు మన ప్రభుని ధరించుకున్న స్త్రీ అంటే ఇది క్రైస్తవ సంఘానికి సాదృశ్యం తర్వాత అమే పాతముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటమన్ను ఉండేను కాబట్టి 12 దేనికి సంబంధించిన మీకు తెలుసు పన్నెండు గోత్రీకులకు సంబంధించింది పాత కాలకు పన్నెండు పెద్దలకు సంబంధించింది కృత కాలకు పన్నెండు శిష్యులకు సంబంధించింది అందుకే ఎప్పటి మనం చూస్తాం ప్రవక్తల బోధ అపోస్తుల బోధ ప్రవక్తలే బోధ అపోస్తలు మరియు ప్రవక్తలు వేసిన పునాది మీద మీ జీవితాలు కట్టబడే కాబట్టి అపోస్తలు పన్నెండు మంది ఒరిజినల్ గా పాత నిబంధన కాలకు పన్నెండు గోత్రికలు వచ్చిన పెద్దలు పన్నెండు మంది పన్నెండు పన్నెండు నిమిషం జ్ఞాపకం చేశాడు కాబట్టి వీళ్ళు అందరికొన్నారు ఇక్కడ పన్నెండవ వచ్చిన అధ్యాయంలో ఆమె పాదముల క్రింద చంద్రుడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రం కిరీటంలో ఉండేను కాబట్టి ఆమె మనసు అంత అపోస్ట్ల బోధ ప్రవక్తల బోధతో నిండి ఉంది ఇప్పుడు జాగ్రత్తగా ధనించలేదు మన డీటెయిల్ ఎప్పుడు ధ్యానించలేదు ధ్యానించండి వాటిని ఎన్నిసార్లు కానీ ఎప్పుడు కూడా అంత డీటెయిల్ ఆ టైం అంతే దానికి సంబంధించి కాబట్టి ఇప్పుడు ఆమె పాదంల క్రింద ఏముంది చంద్రున్నాడు చంద్రుడున్నాడు పాదంల క్రింద చంద్రుడున్నాడు అయితే కొంత కష్టతరంగా చెప్పడము చంద్రుడు అంటే మనం చూసినాం కొద్దిగా ఇప్పుడు నాలుగవ బూర సమస్య పోదు అంటే చంద్రుడు అంటే గొప్ప జన మనం ధరిస్తున్నాం అంటే పాతం క్రింద చంద్రుడు అయితే ఇది కొంత కష్టతరంగా అర్థం చేసుకున్నాము ఎనక్కడికి కొంతకాలం క్రిందట స్త్రీలు ప్రసవించేటప్పుడు మన కాలంలో స్త్రీలు ప్రసవించినప్పుడు హాస్పిటల్స్ అలా బెడ్ మీద పండుకొని ప్రసవిస్తారు కానీ పాత కాలంలో స్త్రీలు నిలబడి ప్రసవించేవారు అది మెడికల్ డిక్షనరీలో కూడా చూసిన దాని గురించి ఎంతవరకు కరెక్ట్ అనేది నిలబడి ప్రసవించేవాళ్ళు వెరీ ఈజీగా ఉంటుంది అనిషి అప్పుడు ప్రసవిస్తే బేబీ క్రింద పడుతుంది కదా అప్పుడు వాళ్ళు పట్టుకొని బేబీని కడిగి అది కట్ చేసి అంలికలు కాడు ముడి వేసి ఆ రీతిగా సిద్ధపరుస్తారు గ్రాఫికల్ గానే మనం అర్థం చేసుకోవాలి చూడడానికి కాబట్టి ఆమె కాళ్ళ క్రింద పడవేయబడ్డ చంద్రుడు దేనికి సాధించామంటే అక్కడ ఉంది కింద ఆమె ప్రసవించిన వాడు ఉంది కింద చూడటి వాచ్యం కొంచెం కింద ఆమె గర్భవతి అయి ప్రసవ పడుచు నొప్పులకు కేకలు వేయించు నేను అంతటా పర్ణక మందు ఇంకొక సూచన కనబడను ఎక్కడ కనిపించింది పర్లోక మందే ఇంకొక సూచన కానీ ఏది గొప్ప సూచన ఏది ఇంకొక సూచన డిఫరెన్సెస్ ఉన్నాయి కదా గొప్ప సూచన ఏంది స్త్రీ గురించి ఇంకొక సూచన ఏంది ఈ స్త్రీ ప్రసవిస్తుంది రెండవ సూచన చూడండి ఇప్పుడు ఇది ఇంకొక సూచన కనబడను ఇదిగో ఎర్రని మహా ఘట ఇది ఏమంత గొప్పగా దేవుని దృష్టిలో సైతాన్ని గొప్పగానే కాదు నీ దృష్టి కూడా గొప్పగా నాకు వీల్లేదు కాబట్టి ఇంకొక సూచన ఏంటంటే ఎర్రని మహాఘట సర్పం ఎరుపు ఎప్పుడు బాగా అంటే తీసుకోండి ఎరుపు ఏషావుకి సాదృశ్యం బైబుల్ అంతటా ఎరుపు ఎర్రని కాబట్టి అగ్ని ఏదో అంటే కూడా ఎర్రది ఎందుకు ఎందుకు ఎర్రది చెప్పండి మీకు తెలుసు ఎరుపు ఎందుకు ఆయనకి కరెక్ట్ సిస్టర్ చెప్పింది కరెక్ట్ ఇది ఫిజ్లాగా అనుకోండి మీరు ఎర్ర చిక్కుడు కాయలు చిక్కుడు చిక్కుడు గింజలు యాకపో చిక్కుడు గింజలు కాలుస్తా ఉంటే ఏషావు దాన్ని చూసేది మాంసం అనుకుంటాడు ఆయనకి మాంసం అంటే ఇష్టం ఏషావుకి కదా గింజలు సో అందులో నాకు కొంత అయ్యి కదా కాబట్టి ఎరుపు అనేది ఎందుకు వచ్చింది మీరు ఇప్పుడు తీసుకోవాలి చిక్కుడు గింజల నుంచి రాలేదు చిక్కుడు గింజలు ఎర్రగుంటాయి మీరు కూడా తింటారు చిక్కుడు గింజలు అది తిన్నప్పుడు వల్ల మీకు జ్ఞాపకాలి ఏంటంటే ఓ ఇది ఏషావు ఫేవరెట్ ఫుడ్ కదా అనుకోవాలి మీరు జాకీ చాన్ కూడా తెలుసా మీకు జాకీ చాన్ అని వాడు ఒకడు ఫేమస్ సినిమా యాక్టర్ ఉంటాడు కర్నాటే చాలా ఫేమస్ చాలా కాస్ట్లీ సినిమా యాక్టర్ వాడు వాడు ఇంటర్వ్యూ తింటాను ఒక రోజు నేను కొన్నిసార్లు పిచ్చికుంటే ఎందుకు వింటాను అనిపిస్తుంది నాకు అది ఎందుకు గుర్తుకు వస్తుంది వాడు ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాడికి అయినా ఎవరసరాగా పరిగెత్తిస్తాడు ఎవరసరి లాగా ఫైట్ చేస్తాడు యాక్షన్ చేస్తాడు ఆ ఇంటర్వ్యూలో అంటే నువ్వు ఏం తింటావు అంటే నేను ప్రతిరోజు ఈ చిక్కుడు గింజల సూప్ చేసుకుని దావచ్చాడు అంట నేను మిమ్మల్ని జాకిసన్ కమ్మని చెప్పలేను కరాటో ఫైటర్ కావాలని చెప్తాను వాడు చిక్కుడు గింజలు చిక్కుడు గింజల పౌడర్ చేసుకుని అది చేసుకుని ఆ గంజి దావతారంట ఇంగ్లీష్ లో పోరిస్ అంటారు దాన్ని మనమేమో సూప్ అంటారు చిక్కుడు గింజల సూప్ అంటే శారీరకమైన జీవితము ఎర్రని జీవితము మాంసము జీవితము పచ్చి మాంసం జీవితము రక్త మాంసంలో పర్లోకరాజాన్ని స్వతంత్రించుకున్న కొరద రాష్ట్ర పత్రికలో పదిహేనవ అధ్యాయంలో మొదటి పత్రిక పదిహేనులో పౌలు మన జ్ఞాపకం చేస్తాడు రక్త మాంసంలో పర్లోకరాజాన్ని స్వతంత్రించుకున్న ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి ఏ అనేవాడు ఎర్రని అని కేవలం చిక్కుడు గింజలే చేస్తారు అనే జీవితము అంత రక్తంతో కూడింది హంటింగ్ చేసేవాడు కదా జంతువులని వేటాడేవాడు అంత రక్తం తన రక్తంతో నిండినది ఇసల్ఫలని మరణం తప్పగిస్తారు వాళ్ళు ఉపాధ్యాయ గ్రంథం మీరు ధ్యానించండి ఎప్పుడన్నా ఏషావు మీద ఎందుకు దేవుడికి కోపమో చాలా బాగా రాస్తారు అక్కడ ఉపాధ్యాయ ఒకటే అధ్యా శత్రువులు అమోనీయులు ఎవరు అమోనీయులు ఇస్సల్ఫల మీదకి వాళ్ళు దాసుకుంటారు ఇస్సల్ఫలు అప్పుడు ఏషావు సంతతి వాళ్ళు ఏం చేస్తారు సార్ చెప్తారు ఇదిగో ఇక్కడ దాస్తున్నారు పోయి చంపడ్డా నీ సొంత తమ్ముళ్లే కదా ఏషావు సంతతి ఏషావు తమ్ముళ్లే కదా యాట సంతతి మళ్ళీ నీ తమ్ముళ్ళని నీవు మరణాన్ని అప్పగిస్తాడని కోపం కదా దేవునికి నువ్వు నీ తమ్ముడిని కాపాడాల్సిన వాడిని పోయి నువ్వు మరణాన్ని అప్పగిస్తావా అందుకు కాలం నేను ద్వేషిస్తున్నాను మిమ్మల్ని అన్నాడు అందుకే ఏషావు సంతతి ఈ రోజు ప్రకృతి సహజంగా లేదు అది పాతడిగా తెచ్చి ఆత్మీయంగా ఈ రోజు అంతా ఏషావు సంతతి అందుకే మనం మాట్లాడుతున్నాడు గురించి హెబ్లు నష్టపతికలు కదా మీలాంటి వాళ్ళు ఏసావులు ఉన్న ఏషావు సంతతి వాళ్ళు మీరున్నారేమో చూసుకున్నట్టాడు యుగ సమర్థిగా చెప్పి హెబ్లి సంఘమే ఎబ్రి సంఘంలో అటువంటి వాళ్ళు ఉత్తరేమో పరిశీలించుకోండి అనేది కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది ఈ ఘట ఎర్రనిది అంటే ఏషాగు జీవితానికి సాదృశ్యం ఘట అంటే సైతాన్ బుద్ధి శారీరకమైన బుద్ధి కాబట్టి ఏషాగు సంతతి వాళ్ళకు సంబంధించింది మరి సూచన ఇదిగో ఎర్రని గ దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండేను కాబట్టి ఏడు అన్నప్పుడు మళ్ళా మీరు జాగ్రత్తగా ధ్యానించుకోవాలా ఈ ఏడు దేనికి సంబంధించినవి సమాప్తి కష్టపడికి ఎట్లా తయారైపోతుంది క్రైస్తవ జీవితం ఎర్రగా తయారైపోతుంది దానికి ఏడు తలలు ఏడు కొమ్ములు పది కొమ్ములు దాని తల మీద ఏడు కీరికములను ఉండెను సరే ఇవన్నీ మతపరమైన జీవితానికి సాదృష్టమని చాలా కాలక ప్రకటించిన దాని తోక ఆకాశ నక్షత్రంలో మూడవ భాగము మూడవ భాగం భాగం నాలుగవ బూర సంబంధించింది అంత దానికి సంబంధించింది మూడవ భాగము నక్షత్రములలో మూడవ భాగంను ఈచి వాటిని భూమి మీద పడవేశను ఇవి నిజంగా జరుగుతాయా ఘట అంటే డ్రాగన్ డ్రాగన్ ఎక్కడుంది ఈ లోకంలో డ్రాగన్ లేదు కదా అవి ఎప్పుడున్నా కూడా ఒకటి చూడలేదు చరిత్రలో కానీ డ్రాగన్ ఉందని అంటున్నాం ఎందుకంటే వాక్యం ఉంది కాబట్టి ఆ డ్రాగన్ మూడవ వంతు నక్షత్రాన్ని ఆకర్షించి ఈడ్చి భూమి మీద పడేస్తే భూమి ఉందా ఒక్కొక్క నక్షత్రం నక్షత్రం ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా భూమి కంటే పెద్దగా ఉంటాయి నక్షత్రాలు ఆ మూడవ భాగం నక్షత్రాన్ని గుంజి భూమిద పడేస్తే భూమి పౌర్రైపోలా కాబట్టి అది ప్రకృతి సహజంగా జరిగేది కానే కాదు ఎట్టి పరిస్థితిలో సైంటిఫిక్ అది కానే ఇది ఆత్మీయమైన విషయం కాబట్టి నక్షత్రంలో ఉన్నప్పుడు గొప్ప జనానికి సాదృశ్యం ఒక లేయర్లో ఒక దశలో అని మనం అర్థం చేసుకున్నాం తర్వాత భూమి మీద కాబట్టి పైనుంచి క్రింద మతపరమైన జీతం జీతంలో ఉన్న వాళ్ళందరూ ఆ అక్కడి నుంచి హెవెన్లీస్ నుంచి భూమి మీద పడవేయబడతారు అని క్రీడా పడవే పడతారు అన్న విషయానికి వ్యాఖ్యలు చేస్తున్నాడు తర్వాత ఏం జరుగుతుంది అనేది అక్కడ ఉంచాడు కననై ఉన్న ఆ స్త్రీ కనగానే కాబట్టి చంద్రుడు దేనికి సంబంధించింది అంటే మగ శిశువుకి సంబంధించింది తన కాళ్ళ దగ్గర కనింది అని ఆమె శిశువును మృంగివేయవలని ఆ ఘట స్త్రీ ఎదుట నిలిచి ఉండేను ఇది మనం అర్థ చేసుకోవాలి సంఘం ఎదుట రెడీగా ఉంది సైతాన్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఎప్పుడు నువ్వు కంటావో అప్పుడు మగశిషుని మింగాలని ఎదురు చూస్తా ఉంది లాస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు జనించండి ఐదవ వచనంలో సమస్త జనములను ఇనుప దండముతో ఏలనైన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని ఎంతకును ఆయన సింహాసనం ఎంతకును కొనిపోబడెను అంటే గొప్పనం అంతా పోస్తారు ఆయన ఇక్కడ అని చెప్తున్నట్టు గత దొరికితే వాడు నరకానికి పోతాడు కాబట్టి నరకాన్ని కీర్చకపోనియకుండా వాళ్ళందరు కింద పడబెట్టరు కింద పడవే పడ్డాక దేవుడు వాళ్ళందరినీ ఆమె సన్నిధి తీసుకెళ్తారు అందుకే ఇద్దరు సాక్షులకు సంబంధించిన ప్రభావం ఎన్ని సాంప్రాలను ధరించడం ఇద్దరు సాక్షులు గొప్ప జనం సాదృశ్యం గొప్ప జనం సాదృశ్యం మగ చంద్రుడికి సాదృశ్యం ఇంకో లేయర్లో నక్షత్రాలకి సాదృశ్యం ఇవన్నీ చిహ్న చెప్పబడ్డ వాక్యాలు కాబట్టి ఈ స్త్రీ సంఘానికి సాదృష్టం కానీ ఈ స్త్రీ ఏ రీతికి ఉంది ఆమె గుణగణాలు చూస్తే ఆమె ఇప్పుడున్న సంఘం లేదు ఆమె స్పెషల్ గా ఉంది ఏ రీతికి ఉంది ఇంకా నీతిశ్వరి ధరించుకుంది కానీ హిందగా ధరించిన స్త్రీ క్షీణించున్నది మరణించింది కాబట్టి నీతిశ్వరుడు లేడా ఆమెలో కాబట్టి ఈ స్త్రీ మగశిష్యుడి కన్నా ఈ స్త్రీ వేరే గుణగణం కలిగినది ఈమె స్పెషల్ గా ఉన్నది దీనికి సంబంధించిన బోధ మనం ఛాన్సరించం లక్ష నలభై నాలుగు మంది సాదృశాలు ఉంది అంటే ఈమెలో చాలా స్పెషల్గా ఉంది ఏంది బోధ ఉంది ప్రవక్తల పునాది మీద ఉంది తన జీవితము నీతిశ్వరిని ధరించుకుంది ఇంకేం ధరించుకుంది అదే పరిణామంగా అపోసుల బోధ అఫుస్ల బోధ మీద పునాది వేయబడింది ప్రవక్తల బోధ మీద పునాది వేయబడ్డ జీవితం వాళ్ళ పునాది మీద తన ఇల్లు కట్టుకున్నది స్త్రీ కాబట్టి ఆయన జీవితం ఆ రీతి ఉంది కానీ ఇక్కడ చూస్తున్న స్త్రీ క్షీణించుకున్నది లాంగ్ ఇంగ్లీష్ లో చాలా బాగుంది పదం లాంగ్వీంగ్ అని ఇంగ్లీష్ లో ఫైవ్ థర్టీ నంబర్స్ ఫైవ్ థర్టీ అంటే లాంగ్వీింగ్ ఇంగ్లీష్ లో మీకు కొంచెం ఇంగ్లీష్ లో వచ్చేస్తుంది కొంచెం కాలానికి నీకు ఆల్రెడీ వస్తుంది ఇంగ్లీష్ మనోజ్ గారికి వస్తుంది ఆల్రెడీ ఇంగ్లీష్ లో అంటే ఏముందో చూడండి ఇక్కడ లాంగ్వేజింగ్ అంటే అంటే మన తాగినోడు తూగుతుంటాడు అర్థమవుతుందా ఇప్పుడు ఈ స్త్రీ ఎట్లుందంటూ తూలుతుంది ఆ కరెక్ట్ తాకినోడు తూలినట్టు తూలు తా ఉంది అన్నట్టు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా మత్తులో మత్తులో తూలుతుంది బుద్ధులేని కన్ కూడా తూలుతున్నారా లేదా కుడికి కులుకుతున్నారు వాళ్ళు మత్తులో తర్వాత చూడండి బై ఇంప్లికేషన్ టు బీ సిక్ అంటే రోగగ్రస్తురాలయ్యింది క్షీణించే రోగగ్రస్తం కదా క్షీణిస్తుంది రోగం వచ్చినట్లు తర్వాత టూ మౌర్న్ అంటే దుఃఖము సలపడం స్టార్ట్ అయింది సచిపోతేనే సపోయింది అంటే చచ్చిపోయినప్పుడే దుఃఖం సలుపుతారు కాబట్టి లాంగ్వీ అంటే ఏడుపుకి సాదృశ్యం దుఃఖానికి సాదృశ్యం బీ వీక్ అంటే బలహీనం ఫీబుల్ తర్వాత ఇంకో పదం ఉంది వీక్ వాజ్ ఫీబుల్ ఫీబుల్ అంటే నీరసించిపోవడం బలహీనత బలహీనం కావడము నీరసించిపోవడం అని ఉంది అన్ని పదాలున్నాయి ఆ పదానికి ఒక్క పదానికి మీనింగ్ చూడండి లాంగ్వేజెస్ అంటే క్షీణించడం అంటే అన్ని మీనింగ్స్ ఉన్నాయి మరోసారి క్షీణించడం అంటే ఏంటి మత్తులో తులూ మత్తులో తులడము దాని తర్వాత రోగంతో బాధపడము దుఃఖము సలపడం బలహీనం కావడం ఏడుపు ఏడవడము అదే దుఃఖం సలపడం అంటే ఏడవడము దాని తర్వాత అంటే ఒక్కొక్క దశలో ఆ రీతిగా ఇది క్షీణించిపోయి చిక్బలికి చనిపోతుంది అని అర్థం అంటే ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు సంఘము మార్పు చెందాలని ఎన్నో అవకాశాలు కానీ అది మార్పు చెందని దానిలాగుంది ఎందుకంటే మరణంత నివదనం చేస్తున్నాడు అది మనం చూసిన వేష గ్రంథంలో చాలా కాలం పెద్దట నాకేం కాదులే ఆ నాకేం కాదులే ఉపద్రవం వచ్చినా నాకేం కాదులే నా ప్రబం కాపాటించాల ఒక సిస్టర్ చాలా ఆర్గ్యుమెంట్ చేసిన ఒకవేళ ఎథపడడం నువ్వు ఎత్తపడ నువ్వు ఎత్తపడతావని తీర్మానించుకున్నావు కానీ ఆ కట్టమే ఆ సిచ్యువేషన్ నేను నెరవేర్లేదు దానికి పరిస్థితి ఏంది అప్పుడు వాళ్ళు జవాబు ఇవ్వకుంటే తెలుసా ఏముంది నేను దేవుడు నమ్ముకున్నాను కదా ఆయన వచ్చాక దాన్ని కదా అది వాళ్ళు ఇచ్చే జవాబు అర్థమవుతుందా నేను చెప్పాడు ఏదో రీతిగా జవాబిస్తారు ఏమో జవాబిస్తారు ఆయన గెలదా నా హృదయ పరిస్థితి నేను ఎంత యథార్థంగా విశ్వసిస్తున్నా యథార్థత అంటే గుడ్డిగా కాదు రుచి చూసి అన్నం తింటేప్పుడు రుచి చూసి తింటాడు గుడ్డిగా తింటాడా తినరు నేనైతే గుడ్డిగా తింటాను ఉప్పు ఉన్న సత్కారం ఉన్న అసలు కొన్నిసార్లు ఏం లేకుండా తినేస్తా ఎందుకంటే నాకు తెలుసు అవి తింటే వచ్చేది విటమిన్ లేని లే ఉంటే విటమిన్ లేనిది ఏంది అనేది ఏం లేదు అక్కడ నువ్వు తినేది ఆ కాలము నీ ఆకలి తీర్చడానికి తింటావు కానీ విటమిన్స్ అవన్నీ ఇచ్చేది అయితేనే ఉపాసం ఉన్నప్పుడు విటమిన్స్ ఎక్కడుంటే పడేలా డేస్ ఉపాసం ఉంటావు ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ ఉపాసం ఉంటావు విటమిన్స్ ఎక్కడున్నాయి లేదా నీ బాడీలో విటమిన్స్ మళ్ళీ నీ బాడీకి ఎనర్జీగా పిలు వస్తుంది ఎప్పుడైతే ఉపాసం ఉంటామో నీ బాడీ కీటోజెనిక్ అవుతుంది అంటారు ఈరోజు అంతా కీటోజెనిక్ డైట్స్ గురించి అందరు మారుతున్నారు ప్రపంచంలో ఇంటర్నెట్ లో టీవీలలో రేడియోలల్లో న్యూస్ పేపర్లలో వాట్సాప్లలో కీటోజెనిక్ డైట్ కీటోజెనిక్ డైట్ అంటారు కీటోజెనిక్ డైట్ ఏదంటే ఉన్న నీ బాడీలో ఉన్న ఫ్యాట్ ని ఎనర్జీగా మార్చుకుంటుంది అదే కీటో కీటోన్స్ అంటారు కీటోన్స్ అనేది గ్లూకోజ్ కి ప్రత ప్రత్యామ్ సబ్స్టిట్యూట్ అంటారు కదా ప్రత్యామ్నాయం అంటే సబ్స్టిట్యూటే కదా గ్లూకోజ్ కి సబ్స్టిట్యూటే కీటోన్స్ బాడీలో అది నీ లివర్ ఉత్పత్తి చేస్తుంది ఎప్పుడైతే నువ్వు ఇండి పదార్థాలు తినడం మానేస్తావో నీ బాడీ కీటోన్స్ ని ఉత్పత్తి చేస్తుంది ఉత్పత్తి చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే నీ బాడీలో ఉన్న ఫ్యాట్ ని అది ఆహారం లాగా మార్చుకుంటది అప్పుడేమైతుంది నీ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతే నువ్వు పక్కగా అయిపోతావు అది సిస్టమ్ ఎవరు పెట్టిన సిస్టమ్ అది ఇంతకాలం మనము కీటోన్స్ వాడుకోకుండా గ్లూకోజ్ వాడుకుంటున్నాం అంతే తేడా పొద్దున తెసి ఇడ్లీ తింటుమి మధ్యాహ్నం అన్నం తింటుమి సాయంత్రం అన్నం తింటుమి ఏ పూట మళ్ళీ సాయం రాత్రి అన్నం తినక ముందు సాయంత్రం అట్లా అట్ల పోయి అక్కడ బజ్జ తింటివి ఇక్కడ పోయి సమోసా కూడా కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలే నాలుగు పూటల పిండి పదార్థాలు తింటే గ్లూకోజే ఉంటుంది బాడీలో అప్పుడు నీ బాడీ గ్లూకోజ్ వాడుకుంటుంది ఎనర్జీ లాగా నువ్వు పిండి పదార్థాలు తినడం మానేస్తే ఫ్యాట్ని వాడుకుంటది లేక కీటోన్స్ ని వాడుకుంటుంది బాడీ అట్లా తయారేషన్ దేవుడు బాడీని ఆశ్చర్యకరం కదా అంటే ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఉపాసం ఉంటావో కీటోన్స్ రిలీజ్ అయితే నీ బాడీలో ఎందుకు రిలీజ్ అయితే అంటే నువ్వు ఫుడ్ తింటలేవు కాబట్టి మళ్ళీ బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి ఎక్కడెక్కడ నీ బాడీలో ఫ్యాట్ ఉందో అదంతా వాడేసుకుంటుంది ఫ్యాట్ కానీ డేంజర్ ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఫ్యాట్ బ్రెయిన్లో ఉంటుంది అదవుతుందా అందుకే ఫ్యాట్ తినమంటారు ఆ టైంలో ఎవరైతే కీటోజెనిక్ ఉంటారో కీటోజెనిక్ డైట్స్ పాటించే వాళ్ళు ఫ్యాట్ తినాలి ఎందుకంటే ఉన్న ఫ్యాట్ అంతా పోతాయి నీ బాడీలో ఇంకా ఏముంటుంది బ్రెయిన్ కి ఫ్యాట్ అవసరం లేకపోతే బ్రెయిన్ కి ఫ్యాట్ లేకపోతే ఫిట్స్ పారాలైసిస్ ఇట్లాంటివి వస్తాయి దానికి ఫ్యాట్ ఉండాల బాడీ సెవెంటీ పర్సెంట్ ఫ్యాట్ అది రైట్ కాబట్టి కొన్ని సైంటిఫిక్ థీరీస్ అనే వాటి గురించి ధ్యానించడం వాక్యం ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా నేను వాక్యాన్ని ముగిస్తా లాంగ్వేజింగ్ లేక క్షీణించడం అన్న విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించినాం ఏషా గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై మూడవ ఒక వాక్యాన్ని చూపించేసి ఇంకా ఈ దినానికి వాక్యాన్ని ముగిస్తా కొంచెం టైం ఉంటే ఇంకొక వాక్యం కూడా చూడవచ్చు మనం యేష గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వర్షం గురించి చెప్పండి ఇక్కడ చంద్రుడు గురించి చెప్పలేదు చూడండి ఇంగ్లీష్ లో ఇరవై నాలుగవ అధ్యయ చంద్రుడు వెలవెల పోవును చూడండి సూర్యుని ముఖము మారునంటే నిజంగా ముఖం ఉంటుంది వాడికి చంద్రుడు వెలవెల పోవడం అంటే వెలవెళ్ళపోవడం అంటే ఎవరైనా తెలుసా పదం కాదు అది కూడా కాదు నేరు అది ఉందా జేమ్స్టాంగ్ నంబర్స్ ఉందా సపోర్మ్ మీద వస్తుక్ట్ అది పదం సిగ్గుపరచబడడం వెలవెల పోవడం అంటే సిగ్గుపరచబడడం ఉంది ముఖ వికారం అంటే నువ్వు నువ్వు అందరి ముందు సిగ్గుపడితే ఎట్టుంటుంది ఈ పరిస్థితి సిగ్గుపోయినప్పుడు ఎట్టుటవు నువ్వు ముఖమంతా దీనం గేసుకొని అది అట్లా అవుతుందంట చంద్రుని ముఖము వెలవెలకోవడం అంటే కన్ఫౌండెడ్ అంటే అశేవంగా ఫీల్ అవుతాడు వాడు గొప్ప ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచిన వాక్యం ఉంది కానీ వీళ్ళు సిగ్గుపరచబడతారు ఈ నిరీక్షణ నువ్వు నమ్ముకున్న ఈ విశ్వాసము నిన్ను సిగ్గుపరచిన వాక్యం కానీ వీళ్ళందరూ సిగ్గుపరచబడతారు అంటే వీళ్ళు నమ్ముకున్నరా వాక్యం తృణీకరించినట్టే కదా ఇక్కడ చెప్పబడుతుంది కొంచెం ముందుకుండి అండ్ ద సన్ అషే వెన్ ద లార్డ్ ఆఫ్ హోస్ షాల్ రెయిన్ ఇన్ మౌంట్ జాయాన్ అండ్ ఇన్ జెరుసలేం అండ్ బిఫోర్ హిస్ ఏన్షియన్స్ గ్లోరియస్లీ ముగించండి వాక్యం సైనులకు అధిపతిగా యహోవా కొండ మీదను ఎరుసలేమును ఎరుసలేమ్ రాజ్యము రాజ్యము రాజగును అంతే ఉందా చూడండి అది పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును అంటే అంతవరకు కనిపిస్తులేదన్నట్ట ఆయన ఫైనల్ గా కనిపించడు అనే విషయాన్ని జ్ఞాపనిస్తున్నాడు ఎప్పుడు చంద్రుడు వెలవెల సూర్యుడు ముఖము ఇంగ్లీష్ అట్లా లేదు తెలుగులో సూర్యుడు ముఖము మారున ఉంది ఇక్కడేముంది తెలుసా ద సన్ అషేమ్డ్ అని ఉంది సన్ను సిగ్గుపరచబడతాడని ఉంది ఇక్కడ ఎంత తేడా చూసాడు తెలుగులోకి ఇంగ్లీష్ కి అందుకే మనం జాగ్రత్తగా పరిశీలించాలా నేనేం ఓన్లీ ఇంగ్లీషే చదవాలని చెప్తలేను లేదు తెలుగు కూడా చదవాలి మన కదా మన తెలుగులోనే చదవాలి కదా అన్ని జాగ్రత్తగా పరిశీలించాలా నువ్వు ఎందుకంటే సేవ జీవితంలో ఉన్నావు పరిచర్ జీవితంలో ఉన్నావు అనేకలకు పోయి వాక్యం చెప్తున్నావు కాబట్టి నువ్వేమో సిద్ధపడింది వెలవల్లపడము ముఖము మారడము అని చెప్తున్నావు అక్కడనేమో ఆశంది దీని అర్థమేది అని అడిగిన ఆడియన్స్ లో నువ్వు లాక్ అయిపోతావు మైండ్ లో ఇంకా నీకు ముందుకు పోలేవు అప్పుడు ఎవరు సిగ్గుపరచపర్చేట్ వాక్యం చేపెట్టాడు వాడు వేసే ప్రశ్నకి కాబట్టి మనం ప్రతి విధం మనము మన జీవితం అన్న విషయాన్ని ఇక్కడ వాక్యం జ్ఞాపించేస్తుంది టైం ఎంతైంది నైన్ థర్టీ అయిపోయిందా నైన్ ట్వంటీ ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ వాక్యం చూపించేసి నేను ఈ రోజు యాక్చువల్గా రోజు ముగించేద్దాం అనుకున్నాను ఈ విషయాలు వచ్చేవరము ఈ సిగ్గుపరచడం పరచబడడం అన్న విషయాన్ని కొంచెం ధీర్ఘంగా మనం ధ్యానిస్తాము ఎందుకంటే మనకేమో ఈ నిరీక్షణ సిగ్గుపరచడం ఏదైనా ఉంది కానీ వీళ్ళందరూ సిగ్గుపరచబడుతున్నారంటే నీకు క్లారిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వచ్చేవరం కొంచెం దీర్ఘంగా దాన్ని ధ్యానిస్తాము యూదా పత్రిక చివరి ఒక వాటేసి ముగిస్తాను ఎక్కడంటే ఒక యూధాపత్రిక యూధ రాసిన పత్రిక అది ఒకటే అధ్యాయం కదా అనేసి విడిచిపెట్టడానికి వీళ్ళే సాధారణంగా యూధాపత్రిక గురించి ఒక ధ్యానించారు చాలా కాబట్టి ఇక్కడ పదకొండవ వచనంలో వీటికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి మొదటి యూధా అంటే ఒకటే పత్రిక కదా ఒకటే అధ్యాయము పదకొండు వచనం ఎవరికి శ్రమ మనం ఇంతవరకు ధ్యానిస్తున్నాం ఇన్ని వారాల నుంచి ఎవరికి శ్రమ మతపరమైన జీవితానికి శ్రమ క్రైస్తవ జీవితానికి శ్రమ క్రైస్తవులు శ్రమలు పడతారు బ్రదర్ అంటే ఆ నాకు ఎప్పటి నుంచో తెలుసు బ్రదర్ అంటారు కానీ ఈ శ్రమ గురించి ఎప్పుడు తెలుసుది ఈ శ్రమ గురించి తెలుసా లేదు ప్రపంచం శ్రమలు అనుభవిస్తున్నా అంటే ఆ శ్రమలు వేరే ఈ శ్రమలు వేరే నీకు తెలియదు వాడు అంటే వాడు శ్రమ నువ్వు శ్రమ నువ్వు అనుభవించబోతున్నావు వాక్యం చెప్తుంది అయ్యో వాడికి శ్రమ చూడండి ఎందుకు శ్రమ చాలా తేట ఉంది కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి ఎర్రని జీవితంలో నడిచిండ్రు మాంసపు జీవితంలో నడిచిండ్రు పాపపు యాకోపు ఎర్రని వాడు కాదు కయ్యూని ఎర్రని వాడు కాదు ఏ శోకలు చెప్తున్నారు సరే నీకు రెండు ఒకటే కోల్ చే కయ్యూను అయినా కాని ఒకటే గుణగణం గలవాడు ఏ షావు కూడా ఒకటి గుణం కయ్యులు తమ్ముని చంపిండు ఏబెల్ చంపిండు రక్తంతో గుడినదేషావు యాకోకు వెంటబడ్డవాడు ఆయన శరీరం ఆయన చేతుల రక్తంతో నిండినాయి అనాదముల గుణగణం ఇద్దరు అన్నలు అన్న విషయం జ్ఞాపకం ఇద్దరు రక్తంతో కూడిన వారు రక్తము ఒలికించిన వారు అన్న విషయాన్ని మనం తీసుకొచ్చాం వారు కయ్యు నడిచిన మార్గమున నడిచి తర్వాత బీలాము గురించి మాట్లాడుతుంది ఇక్కడ క్రైస్తవ జీవితం మాట్లాడాలా ఎటు వెళ్దామాస్ట్ వాక్యం బహుమానవు పొందవల్లని బీలాము నడిచిన పొందవల్లని బీలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురవంగా పరిగెత్తి ఇప్పుడు అర్థమవుతుందా క్రైస్తవ జీవితము దేనికి సంబంధించింది బహుమనల కొరకు బహుమనలు సంపాదించుకోవడం కొరకు పరిగెత్తుందట బీలం ఎవరు ఒక ప్రవక్త ఎంత మంది తెలుసు బీలాంబి బైబుల్లో నీకు తెలుసు కదా నువ్వు ఒకటి తెలియదు మీకు ఒకటి తెలియదు ఏందది బీలా గోత్రు తెలుసా ఎవరికన్నా ఏ మోయాబుకి మోయాబీలకు అయినా యాచకుడు కానీ ఏ గోత్ర సంబంధించినవాడు డౌట్ అని చెప్తున్నావా లేక నీకు ఆల్రెడీ తెలుసా వాక్యం నువ్వు కరెక్టే చెప్పినా అంటే నేను చెప్తే వాళ్ళు మీరు చూసుకున్నారా మీరు కూడా చూసుకోవాలి కదా నేను చెప్పినంత మాత్రాన్ని అయిపోయిందా బీలాము ఏషాగు సంతతికి సంబంధించినవాడు ఇస్రాయల్ ప్రజలు బీలాముని యాచకుం స్వీకరించలేరు ఎందుకంటే ఏషాగు సంతతి కాబట్టి అందుకని మోయాబులబుయాడు పాస్టర్ లాగా ఇప్పుడు అర్థమవుతుంది నీకు మోయాబీలు ఆయనని పాస్టర్ లాగా పెట్టుకున్నాడు ఎందుకంటే మోయాబులకి వేరే పాస్టర్ లేడు అందుకని మోయాబీలు బీలాము గుణగణం ఏంటంటే బీలాముని మనం ఆకర్షించుకోవాలంటే వాడికి గిఫ్ట్స్ ఇవ్వాలా మా ఇంటికి వస్తే ఇస్తావు మీ ఇంటికి వస్తే అట్లా ఈ సేవ జీవితం యుగ సమాప్తిలో ప్రజావ సంఘం ఇట్లుందని చెప్తున్నాడు గిఫ్ట్స్ ఇస్తేనే బిలాం వస్తాడు మీటి మనకు తెలుసు నేను మీకు అందుకే ఒకసారి జ్ఞాపకం చేసిన మన సేవ జీవితంలో ఇది కొంత కష్టమే పాటించడం చాలా మంది మనల్ని సేవకు పిలిచినప్పుడు మన కొడుకు ఏ ఆహారాలు వడ్డీ ఇవన్నీ కానీ నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా ఏ పాస్త మనం చేయాలా ఏంది మనం రిటర్న్ పండ్లు తీసుకుపోవాలా రిటర్న్ మీటే తీసుకుపోవాలని చెప్పిన మీరు మనకు మీరు చేస్తున్నారా పరిచిపోయారు వాక్యం తీసుకుపోవాలా ఖచ్చితంగా ఎవరన్నా బ్రదర్ మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయండి బ్రదర్ మా ఇంట్లో మా తల్లి సిక్కుంది మా తండ్రి మంచె పడినట్టే మీరు పొత్త పొత్త ఆపిల్ పండ్లు తీసుకుని లేక అట్టి పండ్లు తీసుకుపోవాలా లేకపోతే మంచి ఆహారంగా తీసుకొని పోవాలి ఈసారి తీసుకెళ్తామా తీసుకెళ్లాలా బ్రదర్ ఎందుకంటే మనం ఈ వాక్యాన్ని ఇక్కడ జరుగు ఈ బీలాంబుకి ఆపోజిట్ మనం వాడు గిఫ్ట్స్ తీసుకునే మనం గిఫ్ట్స్ ఇచ్చేటం మన ప్రభు ఇచ్చినా లేదా డెఫెస్ రాష్ట్రపతిలో చూస్తాం ఆయన చరును చెరగా కొనిపోతూ బహుమానాలు ఇచ్చేదా లేదా ఆయన గిఫ్ట్స్ ఇచ్చేవాడు కృపర్లు ఇచ్చిండి మనకి కృపర్లు ఇచ్చిండి గిఫ్ట్స్ ఇచ్చేయండి కదా మనం నువ్వు గిఫ్ట్స్ క్రీస్తువుని పోలి నడుచుకోవడం అంటే గిఫ్ట్స్ ఇచ్చే జీవితం మనం ఇవ్వాలా ఇక మీదట మనం ఎక్కడ సేవ నేను మర్చిపోయాను నాకు గుర్తు తెలియదు నాతో పాటు ఉంటే సరేనా ఏం ప్రద కష్టతరం కదా సేవ ఏం కష్టం లేదు ఎందుకంటే ఆయన ఇచ్చాడు ఆయన్ని తీసుకుంటాడు ఆయన ఎక్కడి నుంచైనా తీసుకొస్తారు మనకి మనకి ఇస్తా ఉంటాడు నేను మీకు చెప్తున్నా కదా అనేక ప్రాంతాల్లో మనం సేవ చేస్తాం మనకు కానుకలు ఇస్తారు ఆ కానుకని నా డ్రైవింగ్ కూడా పెట్టరు నా పెట్రోల్ కూడా వాడన ఆ కానుకలు ఆ కానుకలన్నీ మనుషుల పెడతాయి అంటే సంఘం మీదనే పెడతా ఆ ఖర్చు అవన్నీ సెపరేట్ గా ఒక బ్యాగ్ లో పెడతా ఆ కానుకలు ఎవరికన్నా పాస్టర్లకి కానీ లేక అనాథాశ్రమం ఇంకా ఎవ్వరు లేరు పాస్ ఆ రోజు అంటే అనాథాశ్రమం కెళ్ళిపోతాయి ఒక బ్రదర్ అంటే క్రిస్టియన్ బ్రదర్ ఆయన అనాథాశ్రమం కిస్తాను లేకుంటే ఒక బైబుల్ కాలేజ్ ఉంది ఒంగోలు అక్కడ ఫ్రీగా పాఠాలు చెప్తారు స్టూడెంట్స్ కి ఒక ఇరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఫుడ్ లేదు అంటే ఆ పైసలు కూడా పంపించేస్తాయి ఇమీడియట్లీ బ్యాంక్ ల నుంచి డిపాజిట్ చేసి లేదా పాస్టర్ ఏమన్నా ట్రైబల్ బెడ్ పిల్లలకి ఏమైనా సేవ చేస్తుందంటే వాళ్ళకి పంపిస్తా పైసలని కానీ నా దగ్గర అవట్ల ఏ రూపంగా నేను ఖర్చు చేయాలి నేను మీకు ఫ్రాంక్ గా చెప్తాను ఎందుకంటే కానుకలు మన కాదు మలాకి గ్రంథాలు నేను మీకు కొంత కాలి చూపించిన దశమ భాగాల్లో తీసుకుని నన్ను దొంగిలించినట్టు దశమ భాగంలో లేవు క్రొత్త ఇస్తే తీసుకుంటున్నారు కానీ మీరు వాడుకోద్ద ఎందుకు ఎందుకు దశమ భాగాల్లో మలాకి గ్రంథంలో చెప్పిండు నా మందిరంలో ఆహారం ఉండులాగనా నా మందిరంలో ఆహారం ఉండులాగనా దశ భాగం తీసుకున్నాడు అన్నాడు వీణే తినేస్తుంటే మందిరంలో ఎటువంటిది ఆహారం కొంతమంది తెలిసి వాక్యం అందుకే ఈ మధ్య ఏం చేస్తున్నారు చర్చేస్తా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు లేకుంటే లంచ్ పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు అర్థమైంది వాక్యం కానీ నేను చెప్పేటిది కాదు ఆహారం అంటే ఉత్తర్ నిజంగా బ్రేక్ఫాస్ట్ పెట్టడమేనా లేక ఇంకైనా వేరే మార్గం ఉందా ఎవరికైనా సిక్కుంటే వాళ్ళకి మందులు ఇవ్వడం హాస్పిటల్ తీసుకుపోవడము డాక్టర్ గారికి కన్సల్టేషన్ ఫీజ్ ఇప్పించడము అవన్నీ చెయ్యాల నువ్వు ఏదైనా ఆఫీస్కి పోయినప్పుడు ఖర్చు అయితే నీ జేవులకి వెళ్ళి పెట్టాలా ఆ డబ్బు ఆ డబ్బు కేవలం ప్రజలకు పోవాలి ఆ ఆ సిస్టమ్ ఒకటి నేర్చుకోండి మీరు ఎక్కడా శోధలవ్వడం ఎందుకంటే సేవకులు అందరూ యూనిఫామ్ ఇవ్వచ్చు అందుకు బీలంలాగా తరైంది బోధ ప్రపంచమంతా బీలంలాగా తేరైంది ఎందుకంటే ఆ కానుకలు నీవి కావు ఆయన మందిరంలోనివి ఆ మందిరం అంటే దేవుడి బిడలది దేవుడు బిడ్డలి దాటాల్సింది నువ్వు ఎట్లా ఖర్చు నువ్వు పెట్టుకోవద్దు నువ్వు అనొచ్చి మళ్ళీ నేను ఎట్లా బ్రతకాలన్నది నేను ఎట్లా బ్రతకాలంటే నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు విశ్వాసం అర్థం ఆ ప్రశ్న ఏసినా అంటే నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్న విశ్వాసము ఎప్పుడో ఆయన మీద ఆడపడం పోగొట్టుకున్నావు నేను ఎట్లా బ్రతకాలా నా పిల్లలు నేను ఎట్లా పోషించాలా అంటే నువ్వు వాక్యం చెప్తున్నావు గానీ దాన్ని ఆయనే పోషించిన నీ వాక్యం మర్చిపోయినావా నువ్వు చెప్పిన వాదనలు ఎన్ని సార్లు కానీ నువ్వు ఎప్పుడో మర్చిపోయావు పోషించాడా తప్పక పోషిస్తాడు నీ పిల్లల ఫీజు నువ్వే కట్టాలిన్నా వేరేవాడు కట్టడా వేరేవాడు కడతాడు ఆయన తెలిసి ఎట్లా ఆ ఫైనల్ మూవ్మెంట్ వరకు కూడా నీకు ఎలా చెప్పేస్తున్నావు వస్తే తప్పక ఫెయిత్ ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం మనం క్రైస్తవ జీవితంలో ఎన్నెన్నో వాక్యాలన్నా చెప్పు ప్రాక్టీస్ చేయకపోతే ఏం లావా కాబట్టి మనం ఇక్కడ మీద ఈ వాక్యానికి మన జీవితంలోకి రాని కూడా జాగ్రత్త పడదాం పిల్లంలాగా ఇక మీదట డిసైడ్ చేసుకోండి ఎవరైనా సేవ పిలిచినప్పుడు మనల్ని దుఃఖంలో ఉన్న వాళ్ళ కుటుంబాలకి సిక్కున్నప్పుడు ప్రార్థన కలిగిపోయినప్పుడు మనం పరామర్శించాలి ఉత్తమ మాటలతోనే ప్రార్థనతోనే కాదు నీ విశ్వాసాన్ని క్రియ రూపకంగా చూపించామన్నాడు ఇక మీద మనం చేద్దాం ఇది ముగించేస్తే వాక్యం వారు కయ్యను నడిచిన మారణమున నడిచిరి కయ్య గురించి ఇప్పుడు ఏం చెప్పండి నీకు అంత తెలుసు దాని గురించి బహుమాను పొందవాలనని బిలాము నడిచిన తక్కువ ఆక్రమంగా నడిచి ఆసక్తితో పరిగెత్తిండ్రు అది తప్పు త్రోవా అది కచ్చితంగా తప్పు త్రోవా ఫాల్స్ టీచింగ్ అది గిఫ్ట్స్ కొరకు మిస్త్రా ఆసక్తితో మనం పోతున్నాం మనం ఇవ్వదు ఎందుకంటే బైబుల్లో ప్రభుత్వం చాలా తేట చెప్పింది ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా ఇవిడి ఎప్పుడో మర్చిపోయింది మా వాక్యం ఫ్రీలీ రిసీవ్డ్ ఫ్రీలీ గివన్ ఇది మీకు ఫ్రీ వచ్చింది మీరు కష్టపడినరా పరిశుదాత్మహత్య పైసలు కట్టిండ్రామోను గారెడ్డి వాడు అడుగుతున్నాడు కదా నేను పైసేసిన నా గుడి వాడిని పరిశుదాత్మని అడిగిండు పయస్నిస్తే వచ్చింది కదా ఇది ఫ్రీగా పొందుకున్నారు మీరు నాలెడ్జ్ ఫ్రీగా పొందుకున్నారు దేవునికి సంబంధించిన జ్ఞానము మీకు ఫ్రీగా ఇచ్చాడు నువ్వు దాన్ని కమర్షియలైజం చేసుకుంటున్నావు చాలా మంది చెప్తారు నేను చెప్తా సంఘం ఎట్లా వర్దిలా అది సైతాన్ సంఘం సంఘాన్ని వర్దిలే ప్రభువే కదా నేను ఎవడిని పౌలవడు పేతురవడు అంటాడా లేదా అపోలో ఎవరు మేము కేవలం చెత్తపాని వారం మేము కేవలం ఏం చేస్తున్నాం ఆ ఒక మొక్క పెడితే ఒక నీళ్లు పోస్తున్నాడు కానీ ఫలింప చేసేవాడు ప్రవ్వే కదా కాబట్టి అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ స్పెషాలిటీ ఏమి లేదన్న విషయం బీలాము బోధ మనం బయటకి రావాలా తర్వాత మూడవ గుంపు ఇక్కడ మూడు విషయాలు జ్ఞాపేసాడు కయూ బెట్ట జీవించడు తర్వాత కోరహు కుమారుల గురించి కోరహు చేసినట్లు తిరస్కరము చేసి నశించి నేను ఇంకా ఇక్కడ ఆపేస్తాను వాక్యం మూడు అంటే త్రీ వార్నింగ్స్ మనకి ఇచ్చి తీరవచ్చు మనం పైర్ లాగా జీవించొద్దు బీలాంలాగా జీవించొద్దు కోర హుకుమార్ల వాళ్ళే జీవించద్దు తావిద కాలంలో మనం చూస్తున్నాం ఇలా గురించి కాబట్టి అదే తావిద కాలం కాదు మోసేనా యహోశివ కాలమా మోసేనా ఎదిరిస్తారు వాళ్ళు ఎదిరిస్తారు కోరహుకుమార్లు ఎదిరిస్తారు మోసే కరెక్ట్ కాబట్టి ఫైనల్ వార్నింగ్ 3 అంటే ఫైనల్ వార్నింగ్ కాబట్టి ఈ ముగ్గురు గురించి మనతో మాట్లాడుతున్నాడు ఇది లాస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే అది క్షీణించిపోతుంది దీంతో క్షీణించార్నింగ్ ఇస్తే నేను త్రీ టైమ్స్ త్రీ పీపుల్ గురించి మీకు చూపించిన ఇంకా దీంతో ఎండ్ ఇంకా నో మోర్ వార్నింగ్ ఇట్స్ ఓవర్ ట్రంప్ ఇట్స్ అంటేనే వార్నింగ్స్ కదా ఫైనల్ వార్నింగ్ ఇది కాబట్టి ఇంకా వేరే అవకాశం లేదు కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా మన జీవితాన్ని సరి చేసుకుందాం ప్రవ్వా నాలో ఇంకా బలై ప్రవ్వా నన్ను కర్ణించి ప్రవ్వా నన్ను క్షమించవ్వా నేనేమన్నా అటువంటి తప్పిదములు చేస్తే నన్ను క్షమించుకోవ్వా ఆ కానుకలు సెపరేట్ గా పెట్టాలి దాన్ని టెంపరీగా వాడుకొని ఫిల్అప్ చేయొద్దు అది కూడా పాపమే నువ్వు పోతున్న సడన్ నీకు పెట్రోకి పైసలు లేవు ఆ కానుకలకి వెళ్ళి హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ పోసుకొని మళ్ళీ నీ జోర్లకి ఇంటి వెనక హండ్రెడ్ రూపీస్ కూడా పాపమే నా దృష్టిలో ఎందుకంటే ఆ కానుక పర్పస్ దాని కొరికే మైండ్ చెడిపోయి నువ్వు ఎంత జస్టిఫై చేస్తున్నా మళ్ళీ కదా హండ్రెడ్ రూపీస్ అది జస్టిఫికేషన్ కాబట్టి జస్టిఫికేషన్స్ తోనే చెడిపోయింది క్రైస్తవ సంఘం సమర్థింపులతో చెడిపోయింది తన మార్గమే సరైంది అనుకుంటున్నాడు అది తుదకు మరణానికి కనిపిస్తుంది అన్నాడు సమర్థంలో మనం చూస్తాం వాక్యం నీ మార్గం కరెక్ట్ అనుకుంటున్నాడు కానీ అది తుతకు మరణానికి కనిపిస్తుంది నీ మార్గం కాదు ఆయన మార్గం మనం పాటించాలి ఈ రోజు నుంచి బీలాము మార్గం కాదు కయ్యలు మార్గం కాదు కురహుల మార్గం అసలే కాదు ఆ మార్గం మనం అసహించుకోవాలి ఈ రోజు నుంచి మన చేతుల మీద ఈ గుబురు గురించి వీళ్ళలాగా నేను ఈ రోజు నుంచి పొద్దున్న లేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చూసుకోవాలా నీ చేతుల మీద అర చేతుల మీద వీళ్ళు ఎలాగనే జీవించొద్దు అని రాసుకోవాలా అప్పుడే నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోగలవు ప్రతి దశలో రవ్వ మీ కృపల్ మరోసర్ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో విషయాలు మాట్లాడన ఈరోజు రవ్వ ఏడుగురిని కలిగిన స్త్రీ క్షీణించున్నది మరణించినది రవ్వ ఈరోజు మృతంగా ఉంది చచ్చిన పీనుగలాగుంది దుఃఖకరంగా ఉంది ప్రవ్వ అదే ఊహిస్తేనే ఒకప్పుడు మీ కొరకు ఎంతగానో వైభవంగా వెలిగించబడిన ఈ క్రైస్తవ సంఘం యుగ సమాప్తి వచ్చినప్పటికీ మరణించినది శవంగా తయారైంది అందుకే గద్దలు పోగలే ప్రభావ ఎక్కడ చూసినా పీనుగ మీదకెళ్లి దొంగలిస్తున్నాయి మీద ఏమేమి ఉన్నాయి అవన్నీ అవి తీసుకుంటున్నాయి ప్రభా అటువంటి వాడే బీలాము అటువంటి వాడే పురహు అటువంటి వాడే గద్దలతో పోల్చబడిన వీళ్ళు క్రైస్తవ సంఘము పీలుగలగా తయారైంది ప్రభా మేము ఏం చేస్తున్నాం మాతో మాట్లాడండి మేము ప్రసవిస్తున్నాం వేదన పడుతున్నాం వీటిని అనేకలకు చూపించాలని మాలో ఇంకా ఏమైనా అతిశయం ఉంటే తొలగించండి మేము కలువరి శిల్లని బట్టి అతిశయించాలా ఇంకా దేని గురించి కూడా మేము అతిశయించండి లోకంలో కనిపరించమని ప్రార్థిస్తున్నాం ఇంక సాయం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా ఇవన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ప్రభావం మా పురుదర్లో భద్రపరుచుకొని నెమరు వేసుకొని అనుభవపూర్వక మేము అనేకలకు ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి